తీర్చిత సకాలంలో బిడ్డలు వచ్చి రాలేకుంటున్న బిడ్డలను కూడా విషండి తండ్రి అతను వచ్చి రాలేకుంటున్నారేమో తండ్రి మన ప్రార్థించ నడుస్తారు <San> చాలా ఎన్నో మందికి ఎన్నో కార్యాలయం చేసుకుంటే మార్చిపోక మీద సాయం చేయం చే మీరు తోడుకుండి గొప్ప కార్యం చేయని తర్వాత దేవ కుటుంబంలో ప్రతి ఒక్క అవసరాల తీసుకుని స్నాంచాలి వచ్చిన బిడ్డలు దీవించండి ఆశ్రవదించండి తర్వాత వేరే ఉదయం తీర్చండి బంధకలాన్ని విడుదల సంఖ్యలు విడుదల చేయండి ప్రతి కూడా దీవించి ఆశ్రవదించని తర్వాత దేవా బిడ్డలకు తెలుసు అవసరాలనేది తీసి దేవుడు తండ్రి మీరు సాయం చేయాలి ఈ ప్రాంతం అంతా కూడా దీవెనకాని అవసరంగా ఉండాలి ఇంకా అనేక పిల్లలను అర్పించి అనేక ఆత్మని చేస్తున్నారు మధ్య పెట్టబడి ఈ రక్తం తాకినప్పుడు కత్తి వాళ్ళేసి గొప్ప మీరు అక్కడికి మందరు సిద్ధం రాజు పర్వా నేత మందరూ ఉండాలి తర్వాత నీ పూర్వ సుధమని వినాల తర్వాత రాందరూ చేరాల సది సాయం చేయని తర్వాత ఆఖరి దినాలున్నా పర్వాలి ఉన్న తర్వాత ఏ రోజు ఏమో తెలియదు తర్వాత ఈసారి మీరు సాయం చేయని తర్వాత ఈ సమా సురేటర్ మార్గలు సురేచ్ఛన చేసుకోవాలని ఈ సమయంలో ప్రార్థన చేసి తండ్రి అమ్మాయి పాఠం nanu nadipichu nu no, neethi samaganamle nanu nadipichu nu no, jeyanam vedaradu na yesu ratu nundaga jeyanam vedaradu na yesu ratu nundaga ga प्रभु वही न येशु नको जीवनमंता पाड़ो प्रभु वही न येशु नको जीवनमंता पाड़ो जडियनु बेजरजो दा येशु नाथ नंदागा जडियनु बेजरजो दा sadu nandaga jeyanam vedaradu nae sadu nandaga jeyanam vedaradu nae sadu nandaga कि दीनि वत्से मार्गमुगा मारी मलिषेगा पाचाव मलिनीनी पादर्यमुगा मार्चि मालिनी झूपी मनुरूपमिच्छाम मनसरी महीमन मालिनी मनसरी मणिमन वेदेचे महिने दिवचे पाद मुगा मारे मतिश ग माचाव महिने दिव मु पादर्य मुगा माचे वादीर जुबी मरु रूपे चाव मह chalaiya ne krupale de dena dalaiya yesaiya ne krupale chalaiya ne krupale de dena dalaiya ne krupale niche na ko ne dayane niche na ko ne ho rin chalaiya yesaiya సుందరుడు ఎవ్వరు ఎన్నాడు చూడలేదిక చూడబోనుగా ఎస్ వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడుని చూడలేదిక చూడబోనుగా సుందరుడు భూలో నా జీవితమునకు నీ వేగా క వేరేవారు నాజు ప్రియ్యా మట్టి కోసం మాణిక్యమును విరిచిపెట్టను పాలు మట్టి కోసం మాణిక్యమును విరిచి పెట్టనుందరుడు ఎవరి భూమిలో ఎన్న And I think I should have gone కో <Gãi> <Mal così, Gã giù> పరిశీలించుకుందాం ఆయన శరత్నంలో పాల్గొందకు ముందు అనుదాన్ని పరిశీలించుకుందాం మన దేవుని ఈ కళ్ళతో చూడలే ఆత్మీయ కళ్ళతో చూడాలంటే ఆయన ఆత్మను దేవుడు కాబట్టివా నా పాపం క్షమించడైనా నా కొరకు డిచు కలవర్సిలా మీ యొక్క ప్రాణాన్ని నాకు ప్రయోజనంగా పెట్టి నన్ను కొనుక్కున్నా నేను మీ సొత్తు కాబట్టి మీ సొత్తుని ఎవ్వరు కూడా వీల్లే మీ చిత్తానుసారంగానే మమ్మల్ని మీ యొక్క మైం చేత మా జీవితాలను జీవిస్తాన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 ప్రభుత్వ పరిపాలన ఆకలి ఒక రెండు నింకొని ఆయన శరీరం దీన్ని తీసుకున్న పల్లె నన్ను జ్ఞాపకం తీసుకోవాలి పక్షు జరగలేవా మీకై కృతజ్ఞత ప్రభా మెనికలు పాపులమై గల మా కొరికి లోకంలో వచ్చినారు అవును ప్రభావ మేము నశించి బాగా ఉండగానండి మమ్మల్ని వెతికి రక్షించడానికి మీరు లోకంలో వచ్చిన దాన్ని బట్టి మేము మేము పొందిన గాయాల చేత ఓ ప్రభావ మా యొక్క గాయన్ని మీరు అనుభవించిన మా గాయాలను తొలగించిన దాన్ని బట్టి మీకు వదాను ప్రభావ బాధ మా శ్రమ మీరు అనుభవించారు ప్రభావ మాకు రావాల్సిన గాయాన్ని మీరు పొందినారు ప్రభావ ఎన్నో క్వరా దెబ్బలు మీరు సాగిస్తారు ఎంత గమన ప్రభావం మనుషులు చూడను రేలాన్ని అనుభవాలి ఓ బ్రహ్మ మీరు పొందిన కేవలం మమ్మల్ని రక్షించడం కాకే ఆ రీతి గను అనుభవించుకుంటున్నారు బ్రహ్వా మా బాబు విషయం మీ బిడ్డలను స్వీకరించినందుకు మీకు ఎంతో మనం కాబట్టి మీరు ఇంకా దేని విషయంలో భయపడను చేయడం ప్రభావం చేసుకుంటా విషయం మీ శరీరంలో పాలు పొందుతున్నాగా మీ యొక్క పరిశుభా నడిపిస్తున్నా jit devo deva కలుగురిచినారు మా కొరకు కాల్చబడి సెలవిస్తుందండి ఆ యొక్క రక్తపు మడుగులో ప్రవ్వ మా పాపం అన్నింటి మీరు కడిగి ఎన్నడికి వెళ్ళి అవి జ్ఞాపకానికి రావని వాటిని అందులో మంచి చేసినారు మీకెంతో వదనాలు మీకెంతో కృతజ్ఞతలు అనిపించుకున్నా రవ్వ ఆ యొక్క మేము పాల్గొంటున్నాం అందులో సమస్త పాపముల నుంచి గల కప్పించే శక్తి ఉంది అందులో సమస్త రోగము కలిగించే శక్తి ఉంది ప్రభావ పాపం అంటే అసరించుకుంటే ఆ యొక్క తన్మ పశుధత అందులో ఉంది ప్రభావ ముఖ్యంగా ప్రభావ అది మా శరీలకు పోయినప్పుడు ప్రతి అవయవము తండ్రి మీ యొక్క నామాన్ని తన విచరిస్తుంది అంత స్థితికల్లా ఆ యొక్క రక్తంలో ఇప్పుడు పాలకొస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపోయిన దయచేరు Mayina Rakthamo Amulya ah, Mayina Rakthamo Nishkalanka Mayina Rakthamo Yesu Rakthamo, Rakthamo, Rakthamo rak Yesu Rakthamo, Rakthamo rak Ora papam kadeng guna manae Isaia మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వర్ణాలు పొద్దులాగా మీ యొక్క నడిపి నడిపి అనుగ్రహించి ప్రతి చోట ప్రభు ఇది జీవం గల సాక్ష్యా విశ్వాసం నిజమైంది ప్రభా కాబట్టి దాన్ని మేము మరుగు చేసుకోకుండా ప్రత్యేక పంచుకోవాలా జీవం దేవుడు ఏసుక్రీస్తు ప్రభులవారని అనేట్లకు మేము పరిచయం అంత నిమిత్తమే ఈ లోకంలో మమ్మల్ని ఇంకా నిలబెట్టిన కాబట్టి నేను ఆ పని మేము ముగ్గుకొనిలాగానే సహాయపడాలని ఏడో దూరంగా మాట్లాడినట్లు అలా తెలియ ఇవన్నీ నేర్చుకోవాలి మీరు చర్చి సేమంటే కొత్తగా వచ్చి చర్చ్ లో వర్తి చేసుకొని పోయడానికి కాదు అన్ని పనులు చేయాల అని నేర్చుకోవాలా మీరు కూడా సరే అన్ని నేర్చుకోవాలా చర్చికి వచ్చి కార్పెట్లు వేయడం నేర్చుకోవాలా నేను ఒక చర్చిలో ఆరు సంవత్సరాలు చెప్పులు స్టాండ్ చేసిన ఇంకా ఏ పని ఒంటి గంటొస్తే మధ్యాహ్నం ఒంటి నర గంటొచ్చి చెప్పు స్టాండ్ దగ్గర నిలబడితే సాయంత్రం తొమ్మిది నర వరకు నిలబడతాను చెప్పులు చూస్తుంటారు ఐదారు వందల చెప్పులు చెప్తాను ఒక్క చెప్పు కూడా పోవద్దు ఒకప్పుడు ఇది చెప్తుంది ఎప్పుడు కాదు ఎప్పుడు అది ఎన్ని సంవత్సరాలు నైన్టీ ైంటి ఎయిట్ నుంచి దగ్గర వెళ్ళచ్చు కదా ఇంట్లో తినేసి వెళ్ళండి అదే మాట్లాడాలంటారా వర్షదు రోజులు తండ్రి మీకు చోటు వెళ్ళి చోటు వెళ్ళి చోటు ప్రతి చాలా అద్భుత కరెంట్ దేవుడైతే అండి ప్రతి చోట ప్రియ రాజును నేను చూచిన చాలు అనే పాట వస్తుందా రాజును నేను చూచిన చాలు మహిమలు నేను ఆయనతో ఉంటే చాలు మన జీవిత కోరిక ఏది చెప్పండి ఈ లోకంలో ఎంతగా సంపాదించుకున్నా ఏమి పొందుకున్నా ఇక్కడ తృప్తి ఉండదు ఏసులోనే ఆ తృప్తి సంతోషం ప్రియరాజు నే చోచే నా చాలు మహిమలోనే ఉంటే చాలు ప్రియసునే చూచిన చాలు చాలు నిత్యమైన నందుచేరి నిత్యమైన మోక్ష గృహము నందుచేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హాసించిన చాలు ప్రియ యేసు రాజు నూనె చూచి చాలు మహిమాలో నీ నాయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజు నుాలు మహిమాలో నే నాయనతో నుంటే చాలు డీ వాక్యం చేత్యం భద్రా పరచాబడీసు మందడీ వాక్యం చేత్యం భద్రా పరచాబడీ నిష్కలంక పరిశుద్ధ వేదన నేను నిష్లతో బంగారు విదల తిరుగేదన బంగారు విదూల తిరిగేదాను ప్రియరాజు నేచే నా చాల మహిమానాయనతో నృందే చాల ప్రియరాజు చాలు నుంటే చాలు స్వర్ణ కిరీటం భట్టి ఆనంది మున్ కుటం బయణ జోచే స్వర్ణ గిరి బెట్టి ఆనంది కొరణలో కో బడినా విపులు చూచి కొరడా కొట్ట ముంద ప్రతి ఒక్క గాయమును ముందే ప్రియాీనా చీమాలు చాల ప్రియా చాలు మహిమాలు నాయనతో చాల హృదయాడే na bhagya gṛhamuṇa smarin chocho hrudayam sootula to deepa badenu na bhagya gṛhamuṇa smarin chocho hallelujah me hallelujah hallelujah bananaal ka chalai daya varne bananaal ka chalai daya priya yesu rajun ne jochina chal mahimale nenayan to dunte chal priya yesu rajun ne jochina chal మహిళ మాతోయనతో నుంచే చాలు ఆహా బూరా ఎప్పుడు ధ్వని చును ఆహానా ఆశా ఎప్పుడు తీరుతుందో ఆహా బూరా ఎప్పుడు ధ్వని చును ఆహానా ఎప్పుడు తీరుతుందో కన్నీని తుడుచు నిపుడు క్రీనా కన్నీ తుడుచు నిపుడు ఆశా తు వేందే నృదయం ఆశా తు వేచి ఉండే నృదయం ప్రియ ఏసు రాజును నే చూచీనా చాలు కొద్దిసేపు ప్రార్థన చేసినాం దేవుని వాక్యాన్ని ధ్యానించకముందు ప్రవ్వ నాతో మాట్లాడినైనా ప్రవ్వా మీ స్వరం వింటే నాకు జీవం మీ స్వరం వింటే నాకు విడుదల మీ స్వరం వింటే నాకు ఆదరణ కాబట్టి నాకు సాయం దయచేయి ప్రవ్వా అన్న ప్రార్థన మీ అందరికీ అవసరం కాబట్టి కొంతసేపు మీ హృదయలను మీరు ధ్యానించుకోండి కండ్లు మూసుకోండి తెరవకండి కండ్లు కండ్లు తెరిస్తే దుష్టాత్మలు కనిపిస్తాయి కళ్ళు మూసుకుంటే దుష్టాత్మలు అంటే ఈ లోకాతీతమైనవి అనిపిస్తూ నీ ఆల పనులు నీ తలంపులన్నీ ఈ లోకానికి అమ్మడిపోతాయి కానీ నువ్వు పైన ఉన్న వాటిని ఎదురుచూడాలా మీరు క్రీస్తు కూడా లేపబడినవారైతే అంటే రక్షింపబడ్డవారైతే పునరుద్ధరం పొందినవారైతే పైనన్న వాటిని ఎదు వెదండి వెతకాల ఏం వెతుకుతున్నారు ఈ లోకంలో ఎంత వృధా వెతికినా పర్లోకంలో ఏముందో వెతకాల అక్కడ ఏముందో నీకు తెలుసా తెలవకుండా ఏం ఏం పోగొట్టుకున్నావో నీకు తెలుసా మొత్తం పర్లోకమే పోగొట్టుకున్నాం కాబట్టి వెతకాల ప్రార్థన జీవితంలో వెతకాల ఈ లోకంలో ఏం పోగొట్టుకున్నారో వాటన్నింటిని మీరు వెతకాలా ఎందుకంటే పర్లోకంలో నిజ స్వరూపం ఉంది ఈ లోకంలో నీడ నీడలు వెతుకుతున్నారా నిజ స్వరూపాన్ని వెతుకుతున్నారా అక్కడ ఈశ్వర ఉన్నాడు దేవదత్తలు ఉన్నారు పురాతనమైన భక్తులు ఉన్నారు రకరకాల జీవులు ఉన్నాయి అక్కడ అక్కడ విశేషమైన అద్భుతకరమైన వస్తువులు మనకు అనిపిస్తూ ఉంటాయి ధర్మశాస్త్రం అక్కడ సంపూర్ణంగా ఉంది అక్కడ విశేషమైన జ్ఞానం ఉంది వాటిని వెతుక్కోండి ఈ లోకంలో బ్రతకాలంటే ఆ లోకం నుంచి మీకు జవాబు రావాలా అందుక అక్కడ వెతకాల నీ హృదయం అక్కడ ఉన్న ప్రతిక్షణం భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకోవద్దు ప్రార్థించుకోండి ఆ రీతిగా ప్రవ్వా నేను నీ సన్నిధి వచ్చినాను ప్రవ్వా నాతో మాట్లాడున్నైనా నా జీవితాన్ని సరిచేయి ప్రవ్వా నేను దేని కొరకు కనిపెట్టుకున్నానో అది పొందుకుంటాగానే సహాయపడండి నాయన కృపగల దేవా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొని చిన్నాం థ్యాంక్ యూ లా థ్యాంక్ యూ జీసస్ వందనాలేసయ్య ప్రతిక్షణం కృతజ్ఞత చెప్పాలా ఇంతవరకు మనం బ్రతికింపజేసింది మీకే సమస్త ఘనత మహిమ చెల్లించుకుంటున్నాం ప్రవ్వా పరిశుద్ధవాదు తండ్రి మీకు వదనాలైనా ఇంతవరకు మీరు మాకు సహాయకులు ఉన్నందుకు మీకు ఎంతో వదనాలు మిమ్మల్ని స్థుతించేలాగన మిమ్మల్ని గనపరిచేలాగా మీరు ఇచ్చిన ఆ అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రవ్వ నైనా దేవదోతరులు దివరోతరులు మిమ్మల్ని స్థితిస్తున్నారు వారి స్థుతికి ప్రవ్వా పర్లు కప్పు గడప కమ్ములు అదిరిపోతున్నాయి అయినా భూకంపం వచ్చినట్లుంది అక్కడ ప్రవ్వా అదిరితిగా ప్రవ్వా అపోస్త కరెలు మేము చూసినాం అయినా అప్పోస్టులు ప్రార్థన చేసినట్టే భూమి కంపించిందని ఉంది కానీ ఈ రోజు ఎవరు ప్రార్థన చేస్తలేరునైనా నులివచ్చని ప్రార్థనలు చప్పబడిన ప్రార్థనలు రోషం లేదు పౌరుషం లేదు క్రైస్తవ జీవితం ఓడిపోయిన జీవితం ప్రభా ప్రతిదీ పోగొట్టుకున్న జీవితం ఏనైనా మీలో సమృద్ధి ఉంది అంటున్నారు కానీ ప్రవ్వా ఆ సమృద్ధిని పొందుకులేని స్థితిలో ఉన్నది క్రైస్తవ జీవితం మీరు వచ్చి ఎందుకంటే భూసంబంధమైన వాటికి వెతుకుతుంది మనసు అంతా ఎక్కడ పెట్టుకున్నారు ప్రవ్వా మిమ్మల్ని ఆశ ఎవరికి లేదు ఏసు ప్రభు జీవం దేవుడు ఆయన ఖచ్చితంగా కనిపించే దేవుడు కానీ ఎవరికి ఆశ లేదు ప్రవ్వా మిమ్మల్ని చూడాలని మీ విషయాలు తెలుసుకోవాలని ఎవరికి ఆశ లేదు ప్రవ్వ ఎంతో సమయం ఈ లోకంలో వృధా చేస్తున్నారు కానీ ఒక గంట సేపు ప్రార్థన చేయలేని జీవితం ఒక గంట సేపు వర్షిప్ చేయలేని జీవితం ఒక గంట సేపు దేవుని వాక్యాన్ని ధ్యానించలేని జీవితం క్రైస్తవ జీవితం తయారైపోయింది ప్రవ్వా అందుకు ఏమీ పొందుకోలేకపోతున్నారు నైనా ధైర్యం లేదు శాంతి సమాధానం లేదు ఆదరణ లేదు ఆర్థికంగా మెరుగుపడడం లేదు అంత నిష్ఫలం జీవితం ప్రవ్వా కానీ మీరు ఆ రీతికమైన జీవం ఇవ్వడానికి రాలేదు ప్రవ్వా నేను వచ్చింది గొర్రెలకు మంచి కాపరిగా ప్రాణాన్ని క్రదనకు పెట్టడానికి జీవం ఇవ్వడానికి వచ్చిన అతి సమృద్ధి గల జీవం ఇవ్వడానికి వచ్చినా అని చెప్పినారు నాయన కాబట్టి దాన్ని బట్టి మీకు వలన ఆరోపించుకుంటున్నాం ప్రభా ఇక్కడ వచ్చిన వారందరు తన మళ్ళీ తిరిగి జీవితాలు వారి జీవితాలను మీకు సమర్పించుకుని జీవంతో తండ్రి ఎక్కడెక్కడ మా జీవితాలలో చచ్చిపోయిన స్థలాలున్నాయో వాటి అన్నిట్లో జీవాన్ని తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం మా వ్యక్తిగత జీవితాలలో మా శరీరాలలో ప్రభావ మా కుటుంబాలలో మా యొక్క ఆర్థిక స్థితిలో ఓ ప్రభా ప్రతి విషయంలో మానసికంగా ఉజీవింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందరూ రోషం కలిగి పౌరుషం కలిగి ధైర్యంగా ముందుకు పోయే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రవ్వా ఇది ఆత్మీయ పోరాటం ప్రతి క్షణం మేము యుద్దంలో ఉన్నాం ప్రవ్వ సైతాన్ శక్తులతో యుద్దం చేస్తున్నాం వాడు మాకు ఆటంకాలు పెడుతున్నాడు కాబట్టి మేము వాని మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం నడిపించండి తండ్రి ఎట్లా మేము యుద్దం చేయాలా ఎట్లా వాని మీద మేము విజయం పొందాలా వాడి వాడి అనుచరులు వెలుగుదూత సంబంధులు ఎంతో మాకు వ్యతిరేకంగా ఉన్నారు ఈ లోకంలో వారందరి మీద మేము విజయం పొందాలనైనా అందుకొరికే మీరు మమ్మల్ని నిలబెట్టినారు మాకు నేర్పండి ఏ రూ జ మీ సన్నిధికి రావాలి ఒకరోజు అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ ఉన్న ఆశ్రయించండి ఇంకా రాని వారి జీవితాలలో తండ్రి సహాయపడండి ఎటువంటి ఆటంకాలతో వాళ్ళు రాలేకపోయినారో మీకు తెలుసు ప్రవ్వ వారి పట్ల కనికరం కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె క్రైస్తవ జీవితము ఆత్మీయ పోరాటం అన్న అంశం గురించి నేను కొంతసేపు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా దేవుని వాక్యాన్ని క్రైస్తవ జీవితము ఇదొక పోరాటం లేక యుద్ధం యుద్ధ భూమిలో మీరు తెలుసో తెలియక వచ్చేసారని చెప్తా ఉంటా నేను అనేక పర్యాలు మీరు కేవలం రక్షణ పొందినారనుకుంటున్నారు కానీ మీరు యుద్ధ భూమి ఇది యుద్ధం ఇది కేవలం సేవకులం అనుకుంటున్నాం కానే కాదు మనం సైన్యము మనం యుద్ధ యుద్ధంలో క్యాప్టెన్స్ సైనికులం కాబట్టి ప్రతి క్షణము కష్టం వచ్చినప్పుడు ఏడ్చుకుంటా కూర్చుండేది కాదు ఇది యుద్ధం ఇది నువ్వు యుద్ధము పోరడానికి లోకంలోకి వచ్చినావు కాబట్టి యుద్ధంలో ఎవడు వెనకంచం వెయ్యడు యుద్ధంలోకి పోయిన వాడు ఎవడు వెళ్ళడు వాడు ముందుకే వెళ్తాంటాడు యుద్ధం యుద్ధంలో ఎట్లుంటది గాయమైతే ఏడుస్తా కూర్చుంటాడు యుద్ధంలో సైనికులు గాయాలైతు ఉంటాయి కత్తులు ఎదుటి శత్రువు కత్తి విసురుతాడు నీ మీద నీకు గాయం అవుతుంది నువ్వు ఎడ్చుకుంటా అక్కడే కూర్చుంటావా లేదు గాయమైనా ధైర్యంగా నిలబడి యుద్ధం పోరాడుతావు మరణమైనంతవరకు పోరాడతావు విజయం పొందుతావు కానీ మనం పోరాడేది శరీరమైన పోరి శారీరకమైన పోరాటం కాదు ఇది ఇది పోరాటం నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో నీ జీవితం ఇంతకుముందు ఉండనే ఉండదు కాబట్టి ఈ పోరాటంలో మీరు తెలుసుకోవాల్సిన ఏడు ముఖ్యమైన సత్యంల గురించి నేను మీ తని పంచుకోవాలని ఆశపడుతునే రోజు ఇది ఆత్మీయ పోరాటం అనేది మన ప్రభు భక్తులైన పౌలు ద్వారా ఈ విషయాలను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ యొక్క ఎఫ్ఎస్ రాసిన పత్రికలో ఈ వాక్యాన్ని మనం చూస్తాం ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు నేను మీ పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ రోజు దేవుని చిత్తం ప్రకారంగా ఆయనను మహిమపరచు రాగునా మనకి ఇప్పుడు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైము కాబట్టి వన్ థర్టీ నెక్స్ట్ ఎంతవరకు ఉంటుంది మనకి ఇక్కడ ఆరాధన వన్ థర్టీయా జనరల్ గా వన్ థర్టీకి అయిపోతుందా చర్చి కాబట్టి ఒక ఫార్టీ మినిట్స్ ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తాం ఒక విషయం నేను ఎప్పుడు చెప్పాలనుకుంటే ఎక్కడికైనా చెప్తా ఉంటాను క్రైస్తవ జీవితంలో అస్సలైంది ముఖ్యంగా వాక్యం ఎందుకంటే అది అయిన స్వరం ఒకప్పుడు అక్కడుండే పరలోకంలో అది మన కొరికి ఈ లోకంలోకి వచ్చింది కాబట్టి ఆ వాక్యం విన్నప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి విశేషమైన కార్యలు జరుగుతాయి ఊహించని రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉంటాడు కానీ నీలో ఎందుకు లేవు తెలుసా నీలో బల నీతలు ఎందుకున్నాయో తెలుసా నీ అనారోగ్యం నీతో పాటు ఎందుకుందో తెలుసా నీ ఆర్థిక స్థితి ఎందుకు అభివృద్ధి తెలుసా ఎందుకు అంటే ఈ వాక్యాలు విన్నావు గాని ఒకటి జ్ఞాపకం లేదు ఎన్ని సంవత్సరాలు మీరు విన్నారు వాక్యాలు ప్రతి ఆధారాలు వింటున్నారు వాక్యాలు అవి ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నారా వాక్యాన్ని నెమరు వేసుకుంటేనే దాన్ని దివారాతంలో ధ్యానిస్తేనే వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వాళ్ళే ఉంటాడనేసి కీటల మనం చూస్తాం కాబట్టి మీ జీవితంలో ఎందుకు ఫలము లేదు మీరు సమృద్ధిగా ఎందుకు లేకపోయినారునకాడికి చాలు అంటే కానే కాదు అది తన ఆకువాడక తన కాలమందు అంటే జీవితాంతము ఫలిమిస్తుందంట మస్తున్నావా నువ్వు ఎందుకు భావించలేకపోతున్నావు అంటే నువ్వు ఈ వాక్యాన్ని దివారాత్నం ధ్యానిస్తలేమోమో పోయిన వారం ధ్యానించిన వాక్యం జ్ఞాపకం ఉందా ప్రశ్న వేస్తే వారం ధ్యానించిన వాక్యం జ్ఞాపకం ఉందా లేదు చూడండి అంతటి భయంకరమైన స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం నువ్వు వింటున్న వాక్యాలని గాలికి విడిచిపెట్టేస్తున్నావు విన్న వాడు అభివృద్ధి పొందుతున్నాడు నేను చూసిన నా అనుభవంలో ముఖ్యంగా మా చర్చిలో మేము నడిపించే చర్చిలో చాలా మంది ఉన్నారు ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు కుటుంబాన్ని కానీ అందులో అందరికీ ఒకటే వాక్యం పంచబడుతుంది చెప్పబడుతుంది కానీ చాలా కొంతమంది దాని బహు జాగ్రత్తగా వాడుకొని విశేషమైన అద్భుతాలు చూస్తున్నారు వారు నాకంటే ఎక్కువగా సేవలు ఉన్నారు ఈరోజు వారి జీవితంలో నాకంటే నా పరిచర్లో ఉన్న అంటే అద్భుతాలు నాకంటే ఇంకా వారి జీవితంలో ఎక్కువ ఉన్నాయి ఎంతమంది రక్షలకు రావడం జరుగుతుంది ఎంతమంది బాప్సాలు పొందడం జరుగుతుంది ఒకసారి వాక్యం చెప్తే మొత్తం కుటుంబాలే బాప్సం పొందుతాయి అటువంటి సేవా పరిచయం అనేది అటువంటి పరిచర్లో వాళ్ళు వాటిని విన్నారు చెప్పబడుతున్న ప్రతి వాక్యము ఒక బ్రదర్ కానీ ఒక సిస్టర్ కాని వారి టైంలో వాళ్ళు చెప్తుంటే నాకు అర్థమైపోతారు అరే ఒక రోజు నేనేది వాక్యం చెప్పినట్టు ఈ వాక్యం నేను చెప్పిందే కదా వీళ్ళు ఇంత జాగ్రత్తగా స్వీకరించారంటే ఎంత జాగ్రత్తగా రాసుకున్నారు ఇది నేను చెప్పాల్సిన పరిస్థితి దేవుడు మనకి యుద్ధాన్ని నేర్పుతానాడు మన చేతులకి పోరాటం నేర్పుతాడు మన నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు యుద్ధం కాలం వెళ్ళిపోతా ఉంది సమయం దాటిపోతుంది వయసు దాటిపోతుంది మన నువ్వు యుద్ధం ఎప్పుడు పోరాడుతున్నావు యుద్ధం పోరాడకుండా ఎంత కాలము ఇట్లనే కూర్చుండిపోతావు నువ్వు ఎప్పుడు లేచి నిలబడి సువార్త పని నీ నీకు అనుగ్రహించబడ్డ నీ పిలుపుని నువ్వు ఎప్పుడు సంపూర్తిగా కొనసాగించుకుంటావు అసలు నీ పిలిపేందో నీకు తెలుసా ఫస్ట్ పాయింట్ నువ్వు ఎందుకు ఈ లోకంలో ఇంకా బ్రతుకునేవో నీకు తెలుసా ఎందు నిమిత్తమే దేవుడిని ఇంకా బ్రతికింపజేసినో నీకు తెలుసా అది తెలుసుకోకుండా నువ్వు ఎట్లా కాలాన్ని ముగించుకుంటావు చాలా మంది చాలా మంది దగ్గర దగ్గర తొంభై తొంభై ఐదు శాతం మనుషులు వారి పిలుపుని గ్రహించకుండానే ఈ కాలాన్ని ముగించుకుంటారు ఎందుకంటే వింటా ఉన్నారు వాక్యాలు ఎన్నెన్నో అద్భుతాలు ఎన్నెన్నో మంచి మంచి మాటలు వింటున్నారు కానీ వాటిని పాటించలే స్వీకరించలే రెండు పాయింట్లు ఏందంటే ఒకటి స్వీకరించాలా జీర్ణించుకోవాలా అవలంబించుకోవాలా నువ్వు ఇన్ని వాక్యాలు వింటున్నావు ఏమన్నా నీకు జ్ఞాపకం ఉన్నాయా పోయిన వారం చెప్పబడ్డ వాక్యాన్ని నువ్వు చెప్పగలవా తిరిగి రోజు చెప్పలేదు మీరే కాదు ఎన్ని చర్చ సార్లు నేను పాస్టర్లే సిగ్గుపడతా ఉంటారు నేను చెప్తాను పాస్టర్ పాస్టర్ మీరు మీరు చెప్పండి పాస్టర్ పోయిన వారం మీరు ఏం చెప్పారో వాక్యం అంటే గుర్తుంది బ్రదర్ చెప్పండి ఏందంటే చెప్తారు ఓ మీకు ఎంత వందనాలు పాస్టర్ పోయిన వారం మీరు ఏం చెప్పారో మీకు గుర్తుంది కానీ మీ చర్చ్ మెంబర్స్ గుర్తులేదు అటుపోయిన వారం మీరేం చెప్పారు చెప్పండి పాస్టర్ అంటే ఆ బ్రదర్ అంటే తల కోరుకుంటారు ఎందుకంటే అటుపోయిన వారం వాళ్ళకు కూడా గుర్తులేదు వాళ్ళు ఏం చెప్పారో వాక్యం ఇటువంటి స్థితిలో ఉంది ఈరోజు చర్చ్ కాబట్టి మీరు ఎట్లా ఆశించగలరు దేవుడి నుంచి విశేషమైన అద్భుతాలు ఈ వాక్యంలో శక్తి ఉంది అది నీ జీవితంలో వినప్పుడు కర్రలు చేస్తుంది అది రోగాల నుంచి విడుదల కల్పిస్తుంది స్వస్థతలు చేస్తుంది నాకు వచ్చే టైంలో బహు భయంకరమైన నొప్పి ఉండే ఇదంతా నుంచి ఈ మెడ నుంచి ఇదంతా నొప్పి ఇక్కడ వరకు నొప్పి ఉంది అయితే నాకు తెలుసు ఎందుకంటే నేను ప్రకటిస్తున్నా ఈ వాక్యం నీకు ఎక్కడ నీ అవయవంలో ఎక్కడ సమస్య ఉందో నువ్వు అక్కడ చేపెట్టి దాంతో మాట్లాడాలా అని దేవుని వాక్యం చెప్పించింది మనం మన మన సేవా పరిచయలు ఇవన్నీ మాట్లాడుతుంటాం ఎట్లా నీ సమస్య విజయం పొందాలా ఇది యుద్ధం ఇది సైతాన్ని నీకు అడ్డగిస్తాడు ఈ తలనొప్పితో నేను చర్చకొచ్చి ఎట్లా వాక్యం చెప్పాలా ఎట్లా బల్ల ఎట్లా పాట దేవుని ఎట్లా సూచించాలా అని నొప్పి దినమంతుంటుంది నాకు తెలుసు మళ్ళీ నేనేం చేయాలా నేను తలమీ చేపెట్టి దాన్ని బంధించిన ఏసుకేషన్ నీకు ఆజ్ఞపేసి విడిచిపెట్టి నొప్పి నొప్పి ఒక జీవి అని తెలిస్తే నువ్వేం చేస్తావు దానితో మాట్లాడుతావు నొప్పి ఆ జీవం తెలియనప్పుడు ఏం చేస్తావు అదొక జీవాన్ని తెలవడం నీకు ఎవరు చెప్పింది ఎవరు చెప్పలేదు కదా కడుపు నొప్పి వచ్చింది ఇందాక సిస్టర్ చెప్తుంది కడుపు నొప్పి ఒక జీవి తెలిస్తే నువ్వు దాని తను గద్దెస్తా అయ్యో కడుపు నొప్పి వచ్చిందని మందులు వేసుకుంటారు మందులు వేసుకోవడానికి తప్పులేదు కాబట్టి ఆత్మీయ జీవితంలో మీకు ఆ జ్ఞానం లేదు కాబట్టి కడుపు నొప్పి వస్తే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ ఆ కడుపు నొప్పి ఒక జీవి అని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు దాని తను నువ్వు మాట్లాడతావు నీకు అధికారం ఇచ్చింది దేవుడు ఈ శత్రువు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చిన నువ్వు ఎప్పుడు వాడుతీవి నీ సమస్యతో నేను ఎప్పుడో నన్ను మాట్లాడినావా దాన్ని గద్దించినవా నాకు చదువు అబ్బుతలేదు ప్రభ్వా నేను క్లాస్లోకి పోతే నాకు ఏం అర్థం కావట్లేదు టీచర్ చెప్పే ఏ లెసన్స్ అర్థం కావట్లేవు నేను ఇంటికి హోమ్ చేయలేకపో హోంవర్క్ చేయలేకపోతున్నాను ప్రభ్వా అని నువ్వు దాంతో మాట్లాడగలిగినవా మనం అటువంటి బోధలో లేము అటువంటి బోధ ఎవరు చెప్పలేదు నీకు కాబట్టి అందుకు నువ్వు కనీసం ఈ రోజన్నా మనం పాటించగలమా ప్రతిసారి ఆయన ఎందుకు మనల్ని అంటే మన జీవితంలో సంపూర్ణత లేదు కాబట్టి మీరు ఇవి అనుభవపూర్వకంగా చూసుకోలేకపోతున్నారు కాబట్టి కనీసం ఈ చూడండి ఇక మీదట ఆ విజయంలో జీవించడం నేర్చుకోండి ఆయన మీకు సంపూర్ణమైన జీవం అనుగ్రహిస్తా అన్నాడు ఆ జీవంలోనికి మీరు వెళ్ళాలా అనే ఆశ మీకుంటే ఈ వాక్యాన్ని మీరు స్వీకరిస్తారు అదే వచ్చే వారం మీకు ఒక పరీక్ష పెడతాం ఏం వచ్చే వారం పరీక్ష పెడదాం అందరికి పోయిన ఆదివారం ఏం నేర్చుకున్నారో ఒక పేపర్ మీద రాయాలి అనేసి దాని తర్వాత వాళ్ళకి మార్క్స్ ఇస్తాం ఎవరు ఫస్ట్ క్లాస్ గా పాస్ అయినరు ఎవరు ఫెయిల్ అయినరు పర్లేదు సార్ మీకు ఒక మార్గం చెప్తా ఏం చేయాల ఎందుకంటే ఎవరికి ఎవరికి ఏ వాక్యము అందింపజేయాలనో అది దేవుని చిత్తం ఇది యుద్ధం మీ కొరికే అనుగరించబడేది మళ్ళీ వారికి అనుగరించబడలేదు లేకపోతే వాళ్ళు వాళ్ళు వచ్చేసే ఇక్కడ కాబట్టి మీరేం చేయాలి ఇప్పుడు మీరు పోయి వాళ్ళకి చెప్పాలా ఇది నేను చెప్పే విధానం మీరు ఇక్కడ నేర్చుకున్న మీ ఇంట్లో పోయి చెప్పాలా అది యుద్ధం మీరు గెలుస్తున్నారు కరెక్టే కానీ ఏం లాభం ఇతరులకు నేర్చలేరు మీరు నేను ఎందుకు దూరం రావాలా నేను రావద్ద యాక్చువల్గా ఈరోజు ఎందుకో చెప్పాలన్నా సికింద్రాబాద్ లో బస్ ఎక్కినా బస్ ఎక్కి కొంచెం దూరం రాగానే నాకు ఫోన్ వచ్చింది ఆ ఎవరితో ఫోన్ అసలు ఫస్ట్ టైం ఇది నంబర్ అని నేను ఫోన్ ఎత్తిన ఫోన్ ఎత్తితే అశోక్ పాస్టర్ బ్రదర్ ఎవరు బ్రదర్ మీరు అంటే నేను బ్రదర్ అశోక్ అంటాడు నాకు గుర్తుకే వస్తలేదు ఎవరి అశోక్ అని కొన్ని సంవత్సరాల క్రితము నాతో పాటు పరిచయం ఉన్నాడు ఆయన ఆయన అన్నాడు నేను బ్రదర్ అశోక్ పాస్టర్ ని లో సేవ చేస్తున్నాను చెప్పండి బ్రదర్ ఏ సంగతి చాలా సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ చేశారు మీరంటే మీకు ఒక శాడ్ న్యూస్ బ్రదర్ దుఃఖకరమైన సమాచారం ఏంటి బ్రదర్ అంటే మీ స్టూడెంట్ యశ్వంత్ రావు చనిపోయి ఇతారు ఉదయం నా పిహెచ్డి స్టూడెంట్ అదే పిహెచ్డీ చేసి అబ్బాయి అతను చనిపోయి ఎట్లా చనిపోయి తెల్లవారుజామున చనిపోయి అది ఏంది పరిస్థితి అంటే నాకు చెప్పండి బ్రదర్ నేను ఇక్కడికి రావాల అక్కడికి పోవాలనా ఇంకా బస్లో ఉన్నా నేను సికింద్రాబాద్ దాటింది బస్ నేను వెనకెళ్ళి వెళ్ళిపోదాం అనుకున్నా వెళ్ళిపోయి ఇంకా ఆ కుటుంబం నాకు చాలా క్లోజ్ వాళ్ళ ఇంట్లో ఎన్నో సార్లు ప్రాబ్లం ఇంకా నాతో పాటు పరిచయం చేసింది అతను మాస్టర్ కిడ్నీస్ ఫెయిల్ అయినాయి చాలా కాలం నుంచి హార్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది దాని తర్వాత కిడ్నీస్ ఫెయిల్ అయినాయి దాని తర్వాత ఎప్పుడో కానీ దేవుడు బ్రతికింపజేసిండు దాని తర్వాత రాత్రి వామిటింగ్ చేసుకుని చనిపోయినైనా సో నాకు ఎవరు చెప్పలేదు ఆ పాస్టర్ ఎన్నో సంవత్సరాల తర్వాత నా నంబర్ ఎట్ల తేను కనుక్కున్నాడో నాకు చెప్పిండు చనిపోయి ఇప్పుడు నేను సిస్టర్ ఫోన్ చేద్దాం అనుకున్నాము సిస్టర్ మీరు మేనేజ్ చేసుకోండి చర్చి రోజు నేను వెళ్ళిపోతాను వాపస్ ఇంక అవన్నీ చూడాలి అక్కడ సమాధి అవన్నీ అయితే ఆ పాస్తా ఏమన్నాడు నేను నీకు చెప్తాను సమాధి టైమింగ్ ఏ రోజు ఈరోజా రేపా అయితే రేపు సమాధి సాధనంగా ఈరోజు చనిపోతే రేపు చేస్తారు కదా అట్లా అనుకున్నాను కానీ ఈ రోజే సమాధి చేస్తారు కానీ నేను త్వరగా వెళ్ళిపోలే వన్ థర్టీకే వెళ్ళిపోవాలనుకున్నాను సరే కాబట్టి చూడండి మీరు చెప్పండి ఇప్పుడు నేను అక్కడ పోవడం సబబా ఇక్కడ రావడం సబబా అక్కడ పోడం కరెక్టా ఇక్కడ రావడం కరెక్టా ఎందుకంటే నాతో పాటు సేవ చేసిన వాడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చాలా గ్రామాలు నాతో పాటు తిరిగిండు సేవ చేసే మేము స్టేజ్ మీదకి ఫస్ట్ ఆయనకే నేను వాక్యం ఇచ్చేటోడు యశ్వంత్ బ్రదర్ ఆ బాగా వాక్యం ఆయన వాక్యం చెప్తుంటే అందరు నవ్వుతా ఉంటారు ఎక్కడ లేని ఆయన ఆయన అటువంటి వాడు చనిపోయాడు నాకు చాలా బాధ ఉంది ఇక్కడికి వచ్చేంత దిక్కు భయంకరమైన తలనొప్పి లేస్తుంది ఇంకోది పా బాధ నన్ను వేధిస్తుంది ఇక్కడికి రావాలన్నా వద్దా కానీ నేను తీర్మానించుకునే తెలుసా చనిపోయిన వాడైతే తిరిగి రాడు అది చనిపోతున్న వాళ్ళ గురించి మనం పోవాలి కదా ఇర్మి గ్రంథంలో వాక్యం అది చనిపోయిన వాళ్ళ గురించి ఏడవకండి కానీ పోతున్న వాళ్ళ గురించి ఏడవన్నాడు ఎవరు పోతురు చెప్పండి ఇక్కడ ఎవరు పోతున్నారు ఇక్కడి నుంచి అందరు పోవాల్సిందే ఇక్కడి నుంచి అందరు పోవాల్సిందే లోకం నుంచి కానీ వాళ్ళ గురించి ఏడవ అంటుండ నేను అందుకొచ్చేసిన ఈ పని ముగించుకోవాలి ఎందుకంటే ఈ రోజు చెప్పవలసిన వాక్యం చెప్పేసి వెళ్ళిపోవలసింది నేను చాలా క్లుప్తంగా చెప్తే ఎక్కువసేపు చెప్పాను ఇప్పుడు ట్వెల్వ్ టైం అయితే వన్ థర్టీకి కరక్ట్ క్లోజ్ చేస్తా హాఫ్ అన్ అవర్ వాక్యం కావచ్చు కానీ చనిపోయిన వారు వెళ్ళిపోయినారు వాళ్ళ పనులు ముగించుకున్నారు వెళ్ళిపోయినారు ఇప్పుడు నువ్వు పని ముగించుకోవాలి నీ పనులు ముగించుకోవాలి కదా అట్లా అన్నట్టు కాబట్టి నేను డైరెక్ట్ సమాధి తోటకు వస్తాను ఆ ఫాస్తర్ ఫోన్ చేసి నాకు అన్న ఐదు గంటలకి సమాధి చేస్తున్నారు అంట ఎక్కడ బ్రదర్ ఆ ఏరియా చెప్పు ఏ ఏ సమాధి తోట హైదరాబాద్ ఎక్కువ అయిపోయినా ఎక్కడో తెలియదు నేను చెప్తానని నీకు మెసేజ్ పెడతా అన్నాడు సరే పెడితే అక్కడికి వెళ్ళిపోతాను నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు పరిచయం మేము అతనితో పాటు కలిసి సేవ చేసిన వాళ్ళం ఇరవై ఐదు వాళ్ళకి చెప్పిన మీకు వీలైతే వచ్చేసేయండి షార్ప్ ఫైవ్ ఫోర్ ఓ క్లాక్కి అక్కడికి వచ్చేయండి వనస్థలిపురంకి నుంచి బాడీ తీస్తున్నారు అందరం కలిసిపోయి ప్రార్థన చేసి వస్తామని అందరు ఇప్పుడు నేను పోయి వాళ్ళని జమ చేయాలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ జమ చేసుకుని వాళ్ళని తీసుకోం పోవాలని నాయంట యాక్చువల్గా అయితే నేను ఇంకొక పేషెంట్ కొరకు ప్రార్థన చేస్తామని దీని తర్వాత అనుకున్నాను అది క్యాన్సల్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కాబట్టి చూడండి సేవా పరిచయంలో ఇట్లుంటుంది ఇదంతా యుద్ధం ప్రతి దశలో యుద్ధం నేను ఇక్కడ రాకపోవడం వలన యుద్ధం యుద్ధం వదిలేసేటోం అక్కడ గోగింటే ఇక్కడ యుద్ధం బంద్ అయ్యాడు నాకు కానీ దేవుడు నన్ను పొద్దున్న యుద్ధం దేని అనిపించింది ఇక్కడ ఇది యుద్ధం అని ఈ యుద్ధం ముగించుకొని నేను అక్కడ పోవాలా అక్కడ కూడా యుద్ధం ఉంటాయి చీకటి శక్తులు ఉంటాయి ఎంతో మంది వస్తారు కదా సమాజ తోటలో చాలా చీకటి శక్తులు ఉంటాయి వాటి అన్నిటి బంధించాలా వాళ్ళకి అందరికీ ఆ కుటుంబంలో ఆదరణ రావాలని ప్రార్థన చేయాలని కాబట్టి కొంచెం కష్టమే కదా బాధ తర్వాత నాతో పాటు పరిచర్ చేసిన నాకు స్టూడెంట్ అతను నా దగ్గర చదువుకున్నవాడు చాలా సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చదువుకున్న దగ్గర కాబట్టి నాకు ఇంకెక్కు బాధ ఉంది అది అరే విఫలం అయిపోయింది కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ వాక్యాన్ని స్వీకరించి మీరు పాటిస్తేనే మీకు విజయం లేకపోతే వచ్చేవారం మీరంతా ఫెయిల్ అవుతారు ఎగ్జామ్ పెడతా పెడదామా ఒక వైట్ పేపర్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చిపోతా నేను నువ్వు వచ్చాక వీళ్ళు వచ్చేవారం వీళ్ళందరికీ అది పరీక్ష ఎంతమంది పాస్ అవుతారో నువ్వే కరెక్షన్ చేసి ఇవ్వాలి నేన అనేది ఏంటంటే చర్చ్ అనేది స్కూల్ లాగా ఉనింటే ఎంత బాగుండే అనిపిస్తుంది నాకు ప్రతి ఆదివారము వాక్యం విన్నాక వచ్చేవారము పరీక్ష ఎవరు పాస్ అయితే వాళ్ళకి గిఫ్ట్ సంవత్సరం చివరిలో చర్చ్ మెంబర్స్ ఎంత ఫస్ట్ క్లాస్ గా పాస్ అన్నారో గోల్డ్ మెడల్ ఇవ్వాలా సిల్వర్ మెడల్ ఇవ్వాలా బ్రాంజ్ మెడల్ ఇవ్వాలా వాళ్ళకే బహుమానాలు ఇవ్వాలా అట్లా ఉంటే ఎంత బాగుంటే చర్చ్ అనిపిస్తుంది నాకు కానీ దురదృష్టం ప్రపంచంలో ఎక్కడు లేదు ఫ్యామిలీ సెంటర్డ్ మినిస్ట్రీస్ వాళ్ళు ఏమైనా చేయగలరా సవాల్ అది నీకు చేతనవుతుందా మాకైతుంది మేము చేస్తున్నాం మా దగ్గర మా దగ్గర అవుతుంది అనుకుంటే అవుతుంది అట్ల ఏముండదు మీరు చేస్తారు ఆయన పని అయిపోయింది నీ పని ఇప్పుడేది నువ్వు కూడా పరిచయం ఉన్నావు దాని దగ్గర ఒక దశ నుంచి ఇంకో దశకి ఇంకో దశ నుంచి ఇంకో దశకి నువ్వు అంచలంచెలుగా ఎదగాలని ఉందా లేదా వాక్యం ఒకటే దశలో ఉంటామా మనము ఆత్మీయ స్థితిలో ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కి వెళ్ళాలా నువ్వు ప్రార్థన చేస్తే కుంటి వాళ్ళు లేచి నడవాలా చూపు పొందాలా మళ్ళీ ఎందుకు జరుగుతలేదంటే నీ లేదా అన్నట్టు నీ ప్రార్థన జీవితం లేదా లోపం అన్నట్టు లేక ఆత్మీయ స్థితిలో నువ్వు ఇంకా ఆ లెవెల్కి ఎదగలేదన్నట్టు అందుకే పైన ఉన్న వాటిని ఎదురు పైన ఉంటే అక్కడ అన్ని ఎట్ల వాటిని ఇక్కడ తెచ్చుకోవాలా ఇక్కడ పాటించాలా అర్థమైతుందా కాబట్టి చూడండి ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రికలో నేను ఒక హాఫ్ అన్ అవర్ ఏ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను త్వరగా నేను ఇంకెక్కువ సేవ మీతో పాటు ఉండలేను మాలో అవకాశం ఉంటే ఇంకొక ఆదివారం వస్తాను మొదటిగా ఆరో అధ్యాయంలో ఈ ఆత్మీయ పోరాటం అనేది ఏంది నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇక్కడ పదవ వర్షం నుంచి ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము పదో వర్షం ఏముందంటే తుదక్కు అంటే ఏంటంటే రక్షింపబడి బాప్తిజం పొంది ప్రార్థన జీవితంలో బలపడినాక ఏం చేయాలా మీరు అనుందక్కడ వాక్యం తుదక్కు అంటే అర్థం అది తర్వాత నీ ప్రవర్తనలో మార్పు రావాలా రక్షణ పొందిన వాడు దేవుని యేసు దేవుడు అని తెలుసుకున్నప్పుడు నీ జీవితాన్ని అతను సమర్పించుకున్నప్పుడు నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోవాలా యేసు ప్రభు ఎట్లా జీవించడో అట్లా జీవించడం నేర్చుకోవాలా అదే ప్రవర్తన అంటే అసలైన ప్రవర్తన అంటే అది ఇప్పుడు నీ ప్రవర్తన ఎట్లుందో నీకే తెలుసు నేను చూడలేదు కదా నీ ప్రవర్తన మరి ఆ ప్రవర్తన క్రీస్తుకు మాదిరిగా ఉందా అది నువ్వు పరిశీలించుకోవాలా ఏ ఒకవేళ నీ స్థానంలో ఉంటే ఎట్లా ప్రవర్తిస్తాడో నువ్వు అట్లా ప్రవర్తిస్తున్నావా నా జీవితం నేను పోరాడుతుంది అదే ప్రభువా నా స్థానంలో ఉంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు ఈ చర్చిలో నా స్థానంలో ఉంటే ఎట్లా నువ్వు ప్రవర్తిస్తావు ఈ మనుషులతో నేను అటే ప్రవర్తించాలా ప్రవ్వా అది నా ప్రార్థన ప్రతి రోజు అటెండే చేశాను ప్రవ్వా ఈ క్షణము నేను పలాని స్థలంలో ఉన్నాను పలాని వ్యక్తులతో మాట్లాడుతున్నాను నా స్థలంలో నువ్వు ఉంటే ఎట్లా నేను కూడా అటెండే మాట్లాడాలా ప్రవ్వా అది ప్రవర్తనలో మార్ నువ్వు నిజంగా రక్షణ అనుభవంలో ఉన్నదా ఉన్నవాడవైతే నీలో మార్పు అట్లు ఉండాలా ప్రతి దశలో మార్పు చెందుతూనే ఉండాలా స్వార్థము ధనాపేక్ష ఈర్ష్య కుళ్ళు కుట్ర అసూయ భేదములు ఇటువంటి గుణగణాలు ఏ ఉండదు నీలో పరిశుద్ధంగా ఉండాలా ఇతరుల బాగోగులు ఆలోచించే వారి లాగా ఉండాలా ప్రతిక్షణం ఇతరుల కొరకు ప్రయాసపడుతుండాలా అట్లా ఉన్నామా మనం అట్లా లేకపోతే ఆయనకి మాదిరిగా లేవు కాబట్టి ఆయనకి మాదిరిగా లేనప్పుడు నీ ప్రవర్తనలో మార్పు లేదు ప్రవర్తనలో మార్పు లేకుండా నువ్వు యుద్ధం చేయలేవు ఎందుకంటే నీ ప్రవర్తనలో మార్పు లేకుండా నువ్వు దయ్యాన్ని అది ఉల్టాని నిను పట్టుకుంటది అర్థమవుతుందా రక్షణ సంపూర్ణంగా నువ్వు మార్పు చెందని వాడివైతే మార్పు చెందిన దానివైతే నీ ప్రార్థన జీవితంలో అవి నిన్ను నీ మీదికి వాపస్ విజయం పొందుతాయి వాటికి నువ్వు అవకాశం ఇవ్వద్దు అంటే నీ జీవితం సంపూర్ణంగా మార్పు చెందినలో ఉండాలి అదే తొమ్మిదో వర్షాన్ని మనం చూస్తున్నాం ప్రతి విషయంలో భయపడుతూ పరులక మందున అందు మనము బహు జాగ్రత్తగా భయపడి జీవించడం నేర్చుకోవాలా మన ప్రవర్తనలో మార్పు చెందాలా చివరికి ఇప్పుడు చూడండి పదవచనం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు బలవంతులై ఉండాలా ఎట్లా ఉంటారు ప్రభునందు ఎట్లా వస్తుంది చెప్పండి బలం ఎవరికైనా చెప్పగలరా మీకు బలం ఎట్లొస్తుంది బాగా మాంసం తింటే బలం వస్తుందా బాగా విత్ పండ్లు పలహారాలు పోషక పదార్థాలు ఆకురాలు తింటే బలం వస్తుందా ఆ బలం మాట్లాడుతుంది ఇది ఆత్మీయమైన బలం గురించి మాట్లాడుతున్నాడా ఆత్మీయ బలం అంటే ఎట్లు వస్తా చెప్పండి పరశుదాత్మ కొరకు ఎప్పుడైనా కనిపెట్టినావా పరశుధాత్మ దేవా నాలోనికి దిగిరానైనా నన్ను అభిషేకించి ప్రభు అని ఎప్పుడన్నా ప్రార్థన చేసినవా అట్లా చేయకపోతే పరశుదాత్మడు రానుంది అడుగు ప్రతి వానికి ఉచితంగా ఇస్తాడు పరశుదాత్మ అడగకపోతే ఇవ్వడు నీలో పరిశుదాత్మ ఉంటే కృపావరణలు బయటకు దేవుణ్ణి స్థుతించడం ఘనపరచడంలో మార్పులు చెందుతాయి నీ ప్రార్థన జీవితంలో మార్పులు చెందుతాయి నీ ఆరాధన జీవితంలో మార్పులు చెందుతాయి ప్రతి ప్రవర్తనలో నీకు మార్పు వస్తుంది నా బాధ్యత ఏంటంటే ఎక్కడ పోయినా ఏ చర్చికి అది గమనిస్తూ ఉంటాను వీళ్ళలో పరిశుధాత్మ అభిషేకం ఉందా లేదా అది నా బాధ్యత లేకపోతే నేను ఎంత ప్రయాసపడి వాక్యం చెప్పినా వేస్ట్ అది నీలో నాటుకో ఎందుకంటే పరిశుద్ధాత్మ నాలోనివే తీసుకొని మీకు అని అన్నాడు కాబట్టి పరిశుధాత్మ యొక్క కర్తవ్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మీకు తిరిగి జ్ఞాపకం చేయడం మీరు విన్న వాక్యాలన్నీ తిరిగి మీకు జ్ఞాపకం చేయడమే దేవుని పరిశుధాత్మ బాధ్యత కాబట్టి పరిశుధాత్మ అభిషేకము మనకి బహు ప్రాముఖ్యమైనది లేకపోతే నీ చేతులకు యుద్ధం ఏర్పడు పోరాటం ఏర్పడు ఎట్లా నేర్పిస్తాడు నువ్వు సిద్ధమే లేవే యుద్ధాన్ని పసిపిల్లని యుద్ధాన్ని పంపిస్తారా చెప్పండి చిన్నపిల్లల్ని యుద్ధాన్ని పంపిస్తారు ఎవరైనా సైనిక పిల్లల్ని ఎట్లుంటారు సైనికులు మంచిగా ట్రైన్ అయ్యి బలంగా ఉండి పుష్టిగా ఉన్న వాళ్ళని ఆర్మీ ఇక్కడ మీకు ఎదురుగా ఉంది ఆర్మీ స్కూల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అక్కడ ట్రైన్ చేస్తారు నేను చూస్తా వాళ్ళని దాన్ని బస్సులో అప్పుడప్పుడు వస్తుంటే చాలా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు పొడుగ్గా స్ట్రాంగ్ గా బలంగా వాళ్ళు అంటే అట్లా తరబేది పొందినాకనే వాళ్ళని యుద్ధానికి పంపిస్తారు చిన్న చిన్న పిల్లల్ని యుద్ధానికి ఎవడం కదా కాబట్టి ఆత్మీయ స్థితిలో మీరు చిన్నపిల్లల లాగా ఉన్నారా పెద్దవాళ్ళలాగా మీ బాధ్యత అది కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే ఎంతకాలము మీరు ఇంకా పాలు దాగే దశలనే ఉంటారు ఎప్పుడు మీరు పెద్దవాళ్ళు అవుతారు స్థితిలో ఎప్పుడు బలవంతులై ఈ యుద్ధంలో మీరు పోరాడతారు మీకు ముఖాముఖిగా సైతానం మీ పరిస్థితి ఏంటి పోరాడతారా వాడితో రాత్రి నిద్రలో వస్తాడు వాడు వచ్చి చేస్తాడు మిమ్మల్ని పోరాడతారా మీరు మీ పిల్లల్ని అటాక్ చేస్తాడు మీ భార్యని మీ భర్తని అందరినీ అటాక్ చేస్తుంటాడు వాడు మళ్ళీ మీరు పోరాడగలరా మీకు తెలుసా వాడు వచ్చినట్టు ఈరోజు తెలియదు కూడా మీ సైతనుడు వచ్చి నీ కుటుంబంలో చిన్న భిన్నం చేస్తుంటే అది నువ్వు తెలివలేని స్థితిలో ఉండి నువ్వు కొట్లాడుతున్నావు మనుషులతో మనం కొట్లాడేది ఎవరితో చూడండి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండు మీరు అపవాది అనగా సాతాను తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకున్నీ మీరు నిజంగా శక్తి పొందాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం సర్వ అంగం అంటే అవయవాలు శరం అవయవాలు సర్వాంగం అంటే తల నుంచి అరికాల వరకు ప్రతి అవయవానికి ఒక కవచం అవసరం అంటున్నాడు ఎందుకంటే ఇది యుద్ధం ఇది ఈ యుద్ధంలో మీరు జీవించాలంటే మీరు గెలవాలంటే వాడు శత్రు వేసే నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వు కవచం ధరించుకోవాలా అసలు నీకు కవచం అంటేనే తెలనొట్ట ధరించుకుంటావు ఇది వాక్యం తెలుసుకోవాలా ధరించుకోవాలా ప్రవ్వా ఈరోజు నేను గ్రహించిన ప్రవ్వా ఇప్పుడు నాకు ఆ కవచం అవసరం ప్రవ్వా నన్ను సిద్ధపరచు ప్రవ్వా నేను యుద్ధానికి రెడీ అవుతున్నా ఇది జీవితం క్రైస్తవ జీవితం నువ్వు ఎంతగా వచ్చి బర్షిప్ వేసుకొని పాటలు పాడిపోయినా వేస్ట్ లైఫ్ నువ్వు యుద్దము పోరాడకపోతే వేస్ట్ ఎందుకంటే సైతామిక శక్తులు విజృంభించి లోకంలో పనిచేస్తున్నాయి మీకు తెలియదు ప్రతి దేశంలో వాడు దేవుని బిడ్డలకి విరుద్ధంగా తయారైపోయాడు ఈరోజు ఎక్కడ చూసినా గవర్నమెంట్సే దేవుని బిడ్డల్ని చంపిస్తుంది ఈ దేశంలో రకరకాల దేశాలలో గవర్నమెంట్సే దేవుని బిళ్ళకి విరుద్ధంగా అయితే నువ్వు మళ్ళీ ఎవరితో పోరాడుతున్నావు ఏడ్చుకుంటా కూర్చుంటున్నావు కుటుంబీకులను పోగొట్టుకొని పిల్లల్ని పోగొట్టుకొని భార్యను పోగొట్టుకొని భర్తలను పోగొట్టుకొని ఎంతకాలం నువ్వు ఏడుస్తావు ఇది యుద్ధం అని తెలిస్తే నువ్వేం చేస్తావు పోరాడాలా కాబట్టి మీరు అపవాది తంత్రాలను ఎదిరించాలా ఎదిరించేది జీవితం క్రైస్తవ జీవితం ఎటువంటి కష్టం వచ్చినా మీరు ఎదిరించడానికి నేర్చుకోవాలని చెప్తుంది వాక్యం కాబట్టి వాటిని ఎదిరించాలంటే మీరు శక్తివంతులు కావాలి అందుకే పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు అంటాడు అపసార్యంలో పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కాబట్టి మీకు శక్తి కావాలంటే పరిశుధాత్మక వరకు కనిపెట్టుకోవాలి ఈ రోజు నుంచి నాకు జ్ఞాపకం ఉంది పరిశుద్ధాత్మ నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నాకు ఈ వాక్యం తెలియవు మా చర్చ సార్లు కానీ నేను పబ్లిక్ మీటింగ్స్ అట్టేవాడిని అక్కడిక్కడ అక్కడిక్కడ రకరకాల ప్రాంతాల్లో అక్కడ పబ్లిక్ మీటింగ్స్ లో చెప్తున్నారు పర్షుదాత్మ పొందుకోండి అని ఎట్లా పొందుకోనో తెలియదు ఎందుకంటే చర్చలు చెప్పలేదు అవన్నీ మాకు కాబట్టి నాకు కూడా ఎక్కడ పొందుకుంటే బాగుంటుంది ఎక్కడ పోతే వస్తుంది అని ఎక్కడెక్కడో పోయేవాడిని కానీ చివరికి నా సొంతంగా ప్రార్థన మందిరంలోనే నేను ఎక్కడైతే పండుకుండేవాడినో అక్కడే నేను ప్రార్థన చేసుకుని పండుకుంటే అప్పుడు పరశుత్మ దిగిందాం ఫస్ట్ టైం దిగితే గాలిలో గాలిలో ఎగిరింది నా శరీరం అంత పవర్ఫుల్ ఉంటుంది దేవుని యొక్క ఆత్మ గాలిలో తిరిగింది నా బాడీ ఎగిరి నా గాలిలో అటువంటి అనుభవం నాకైంది ఆ రోజు నుంచి రోజు వరకు నేను అదే అనుభవంలో ఉన్నాను ఇంకా ఎక్కువే ఉన్నాను ప్రార్థన చేస్తే పరశుభన దిగొస్తుంది బాడీ కొట్టుకుంటుంది ఒక గంట సేపు ప్రతిరోజు గంట సేపు నా బాడీ ప్రార్థనలో తెలుసు నాకు నేను ఆ రీతిగా శక్తివంతుని కాకపోతే ఈ రోజంతా నేను కొట్టడలేను మళ్ళా ఇంటికి పోయాక పన్నెండు గంటలు అయిపోతాయి కదా రోజంతా ఇంటికి పోయినాక మళ్ళా సాయంత్రం ఒక గంట సేపు నేను ప్రార్థన లేకపోతే రాత్రి నేను సైతానుశక్తుల చేత కొట్టాడలేను వాటిని వాటి మీద విజయం పొందలేను అవి వచ్చి నన్ను చంపని చూస్తూ ఉంటాయి ప్రతి రోజు గొంతు బిసుకనికి చూస్తూ ఉంటాయి ఊపిరి కూడా చూస్తూ ఉంటాయి కాళ్ళు వెతుకుతాయి కడుపులను చేదో లాగానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అంత భయంకరంగా ఉంటుంది యుద్ధం మీకు ఎవ్వరికి ఈ అనుభవం లేవు కాబట్టి మీకు దాని విలువ తెలియదు అర్థమవుతుందా సమస్తాన్ని పెంటగొప్పగా ఎప్పుడు ఎంచుకుంటావు తెలుసా నువ్వు నీ జీవితంలో ఈ అనుభవంలోకి వస్తేనే ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవాలనుకుంటావు కానీ ఒక్కసారి రాత్రి ఆ చీకటి శక్తులు వచ్చి నేను పట్టుకుంటాయనుకో అప్పుడు నీకు తెలుస్తుంది ఏంది అంతా ఉంటదే దీని కొరకు నీకు ప్రయత్సపడుతుంది డబ్బుల కొరకు నీకు ప్రయాసపడుతుంది లక్ష లక్షల డబ్బులు ఇచ్చేస్తాను దానోధర్మాలు ఆ విలువ తెలిసినప్పుడు నీకు లేకపోతే డబ్బుని ప్రేమిస్తావు నువ్వు ఆస్తి ప్రేమిస్తావు సర్వస్వం సంపాదించినట్టుంటుంది నీ జీవితం కానీ ఆత్మ బోర్కుంటావు కబటి కాబట్టిక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే మహాదేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎంతో బలవంతులు ఉండండి మీరు అపవాది అనగా సాతాను తంత్రములను ఎదిరించటకు శక్తి మంతులు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అది నీకు అనుగ్రహించబడ్డ వాక్యం ఈరోజు కవచం తల నుంచి అరికాల వరకు కవచం ధరించుకోవాలా అయితే ఇక్కడ ఆరు రకాల కవచాల గురించి చెప్పాడు అవి నేను క్లుప్తంగా చెప్పించేసి వాక్యాన్ని ముగిస్తా మొదటిదిగా ఈ కవచం ధరించుకోక ముందు నువ్వేం చేయాలని చెప్తున్నాడు పన్నెండవచనం చదవండి ఎవరైనా పన్నెండవచనం ఏమంటే ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు పోరాడు ఇప్పుడు తెలుస్తుందా మీ జీవితం మీరు ఎవరితో పోరాడుతున్నారు ఈ లోకంలో ఎవరితో పోరాడుతున్నారు పక్కింటి ఎదిరింటి వంట బంధువులతోన మిత్రులతోన అన్నదమ్ముల మధ్యలో పోరాటం బంధువుల మధ్యలో పోరాటం బంధువులతో పోరాటం పక్కింటి పోరాటం నాకు జాగా లాగా ఒక ఒక స్టెప్పు లాగేసుకున్నాను ఒక ఒక ఒక గజం లాగేసుకున్నాను కొట్లాడుతున్నామా లేదా పోరాడుతున్నామా లేదా రకరకాల వ్యక్తులతో మనం పోరాడుతున్నామా లేదా కానీ ఇక్కడ ఏమని చూడండి మీరు ఎవరు పోరాడుతున్నారు మొదటిదిగా ప్రధానులతోనూ రెండవదిగా అధికారులతోను మూడవదిగా ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాధులతోను అవి అంధకార సంబంధుల లోకనాథులతోనూ తర్వాత ఆకాశ దురాత్మ సమూహంతో ఇవి నాలుగు రకాలి ఆత్మలు నాలుగు రకాల సైతాను ఆత్మలతో మీరు పోరాడుతున్నారు ఈ నాలుగు రకాల సైతాను ఆత్మలు ఇట్లా లెవెల్స్ ఉంటాయి అన్నట్టు ఒకటేమో అన్నిటికంటే పెద్దది దురాత్మ దానికింద కింద రెండవ లెవెల్ దురాత్మ దాని తర్వాత మూడవ లెవెల్ దురాత్మ దాని తర్వాత నాలుగవ లెవెల్ దురాత్మ ఈ నాలుగు లెవెల్స్ దురాత్మలతోని మీరు పోరాడుతున్నారు అంటే నాలుగు లెవెల్ దయ్యాలు ఉన్నాయి అవి అర్థమైతుంది మీకు నేను చెప్పే మాట ఇక్కడ వాక్యం ప్రధానులు అంటే అన్నిటికంటే పెద్ద దయ్యం శక్తులవి దాని కింద ఉన్నాయి రెండో దశలో అధికార ఆత్మలవి చీకటి శక్తులు ఇవన్నీ తర్వాత లోకనాథులు అది మూడవ లెవెల్ మూడవ లెవెల్ ఆత్మలవి తర్వాత చివరికి దురాత్మలు నాలుగవలవి అవి అన్నిటికంటే కింద ఉంటాయి ఈ నాలుగు లెవెల్స్ ఉన్న దురాత్మ అంధకర చీకటి శక్తులు ఇవన్నీ వాటితో నువ్వు పోరాడుతున్నావు అంట అయితే నీ శత్రువు నీకు తెలవకుండా ఎట్ట పోరాడుతావు చెప్పండి నీకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో నీకు తెల్లపోతే నువ్వు ఎట పోరాడుతావు ఇప్పుడు ఉదాహరణకి నీ దగ్గరికి ఏ ఆత్మ వచ్చిందో నీకు ఎట్లా తెలుసు ఎట్లా గుర్తించగలరు చెప్పండి నీ దగ్గరకు వచ్చింది దురాత్మన లేక లోకనాథులా లేక అధికారులా లేక ప్రధానులా ప్రధానులు వస్తే మనకు చాలా డేంజర్ అవి చంపనికే చూస్తే అవి చాలా డేంజర్ ఆత్మలు అవి అవి పాస్తలం పడతాయి ఆత్మలు పాస్తలను చంపలి చూస్తాయి ఆ ఫస్ట్ లెవెల్ ఆత్మలు తక్కినై చర్చి అధికారులను చర్చి లీడర్స్ ని పట్టేడి అధికార ఆత్మలు దాని తర్వాత కింద కూర్చుండే వాళ్ళని పట్టేడి తక్కిన రెండు గుంపులు అన్నట్టు అవి లోకనాథులు దురాత్మలు మనుషులకి రోగాలు వస్తాయి వాళ్ళల్లో దురాత్మలు ఉంటాయి అపవిత్ర ఆత్మలు దురాత్మలు అవన్నీ నాలుగవ గుంపు నాలుగవ లెవెల్ ఆత్మలు ఇన్ని రకాల దయ్యాలతోనే మీరు పోరాడుతున్నారు తెలియదు అందుకు తెలియక చాలా మంది చనిపోతున్నారు తెలియక రోగాలతో బాధపడుతున్నారు ఇవన్నీ రోగాలు తెస్తే ఈ దయ్యాలు కాబట్టి వీటిని ఎదుర్కోకపోతే మట్టుకుని నువ్వు ఆ రోగంతో బాధ అనుభవించి మరణించాల్సి వస్తుంది కానీ దేవుడు అన్నాడు నేను ఈ లోకంలోకి వచ్చింది జీవం విడాలి సమృద్ధి జీవం వివడానికి వచ్చింది నేను చవడానికి కోరు కాదండి మీరు చవడం కాదు నేను మరణం మీద విజయం పొంది మీ చేతిలో విజయం పెట్టిపోయిన మీరు మరణించడానికి వీల్లేదు కానీ మీరు ఎందుకు అట్లా చనిపోతున్నారు కుక్కల్లాగా కుక్కలు తెచ్చినట్టు అంటారు కదా కుక్కలు చావంటారు చాలా మంది అట్లా భయంకరంగా చనిపోతున్నారు మనుషులు ఎందుకంటే వీటితో పొరడలేక తెలియని శత్రుతో నువ్వు ఎట్లా పొరాడతావు చెప్పండి తెలిసిన శత్రువుతో వాటితో కొట్లాడతారు మీరు కుస్తీ పడతారు గుద్దుతారు తనులు తిట్టారు మీరు కొడతారు కానీ కండ్లకు కనిపించిన దుష్ట శక్తులు అవి శత్రువులు వాటితో మీరు ఎట్లా కొట్లాడతారు వాటితో పొరడాలంటే మీకు అవి కనిపించాలి కదా ఈ కళ్ళకు కనిపించేవారు నీ ఆత్మీయ నేత్రంలోకి కనిపిస్తాయి అందుకు నువ్వేం చేయాలి నేను చూపించేసి ముగిస్తాను కాబట్టి మొదటిదిగా వీటితో పోరాడాలంటే ఏం చేయాలి మీరు ఇక్కడ చూడండి ఒక హెచ్చరిక మీకు హెచ్చరిక ఏమంటుందంటే ఆపద్దిమున అంటే ఇప్పుడు మనం ఉన్నది ఆపద్ది ఈ దిన చాలా ఆపద ఈ దినం మీరు ఏం చేయాలంట వారిని ఏం చేయాల వాటిని ఏం చేయాలా నలుగురిని వాటిని ఏం చేయాల మీరు ఎదిరించాల మీద మరోసారి చదువుతా చూడండి ఏం చదువుతా అంతచేత మీరు ఆపద్ది వారిని ఎదిరించుటకు మీరు ఎదిరించాలంట అమ్మో అని ఏడ్చుకుంటే వాపసు వస్తారా యుద్ధంలో అటువంటి వాళ్ళు అవసరం లేదు దేవునికి ఏడ్చుకుంటా వాపసు వచ్చే వాళ్ళు అవసరం లేదు ఎదిరించే వాళ్ళే అవసరం దేవుడు ఎందుకంటే దేవుడు చెప్తుండడు నేను చెప్పిన ఆజ్ఞ ఇది ఈ ఆజ్ఞని మీరు పాటించకపోతే అని మీరు నా బిడలు ఎట్ల అయినారు కాబట్టి ఈ లోకస్తులు ఎట్లా ఎదిరిస్తారు చూడండి మనుషులని కానీ మనం ఎదిరించేది మనుషులం కాదు ఆ నాలుగు దురాత్మలతోని నాలుగు రకాల అపవిత్ర ఆత్మలవి నాలుగు రకాల చిడ ఆత్మలవి నాలుగు రకాల చీకటి ఆత్మలవి వాటిని మీరు ఎదిరించక మీరు ఏడ్చుకుంటా కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉండిపోతుంది అని చెప్తున్నా అది కాదు క్రైస్తవ జీవితం మీరు విన్నదంతా రాంగ్ ఈరోజు ఇంతవరకు మీరు ఏ రోజు యుద్ధం చేయలేదు మీరు అందుకు మీరు అన్ని పోగొట్టుకుంటున్నారు యుద్ధంకి పోయేవాడు సంపాదించుకొనే వస్తాడు అబ్రాహ్ నుంచి నేర్చుకోవాల మన మన విశ్వాసానికి జనకుడు కదైనా అబ్రాహం ఐదు దేశపు రాజులతో కొట్లాడొచ్చాడు అందరిని చంపొచ్చేడు ఐదు మందిని చంపొచ్చాడు ఐదు దేశాల రాజులని ఒక్కడు తన ఇంట పుట్టి పెరిగిన మూడు వందల మంది పని వాళ్ళ సైనికులు కూడా కాదు మళ్ళా మూడు మంది పని వాళ్ళు అబ్రాము అంటే మూడు వందల ఒకటి వీళ్ళు పొయి ఐదుగురు రాజుల సమూహాన్ని ఓడగొట్టి అందరిని చంపి లోతుని విడిపించుకొని లోతు ఆస్తులను సంపాదించుకొని వాపసు వచ్చారు అంటే గొర్రెలని మందలని గాడలను ఎడ్లని వాటన్నింటినీ లాక్కొని తెచ్చుకున్నారు మీకు అర్థమవుతుందా ఈ ఆత్మీయ పోరాటంలో మీరు ఏమేమి పోగొట్టుకున్నారో వాటి అన్నిటి తిరిగి పొందుకోవాలని అబ్రహ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఇది వాక్యం చెప్తుంది మనకి కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏందనేది ఇక్కడ చెప్తు చూడండి మీరు శక్తిమంతులు కావాలా అంటే వాటిని ఎదిరించాలా ఫస్ట్ దుష్ట చేతులను ఎదిరించాలని నేర్చుకోండి నుంచి లేకపోతే అవి మిమ్మల్ని తారుమారు చేస్తాయి మీ కుటుంబాలలో చిన్న భిన్నం చేస్తాయి మీకు తెలియదు ప్రవ్వా నాకు ఎందుకు ప్రవ్వా ఈ శ్రమ అని ఏడుస్తా అది పిచ్చితనం నాకు ఎందుకు ప్రవ్వా ఈ బాధ అని ఏడుస్తూ ఉంటా కానీ నీకు తెలియదు ఈ నాలుగు దురాత్మలు నిన్ను జీవితాన్ని చిన్నభిన్నం చేస్తున్నాయి నీ కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్నాయి మీకు ఇంకటి మీరు ఆత్మీయంగా ఆ రీతికి ఎదగలేదు ఇంకా చూడాలి ఒకసారి ప్రవ్వా నాకు ఆత్మీయ నేత్రాలు ఇవ్వు ప్రవ్వా అని ప్రార్థిస్తాను కళ్ళు మూసుకున్నా సార్ చేతులు అయితే ప్రవ్వా చెప్పండి నా తప్ప ప్రవ్వా నాకు నా యొక్క ఆత్మీయ నేత్రములను తెరవండి ఈ దురాత్మలతో నేను పొరవాల ప్రవ్వా వాటిని నేను గుర్తించాల ప్రవ్వ మీరు అంటున్నారు గ్రహించమంటున్నారు అపవాది తంత్రములను గుర్తించమన్నారు ప్రవ్వ వాడు ఏ దిశ నుంచి కొట్లాడుతుండో ఏ దిశ నుంచి మా మీద బాణం వేస్తుండో మేము వాటిని చూచిలాగానే సహాయపడండి వాటి నుంచి మేము మమ్మల్ని మేము కాపాడుకోవాలా మా కుటుంబాలను కాపాడుకోవాలా మా బిడ్డలను మేము కాపాడుకోవాలా మా బంధువుల మిత్రులను మేము కాపాడుకోవాలా మా సంఘస్తులను మేము కాపాడుకోవాలా అటువంటి జీవితం మాకు అనుగ్రహించినైనా కాబట్టి ఇటువంటి ప్రార్థనలు మీకు అవసరం కాబట్టి యుక్తంగా ప్రార్థన చేయకూడరాదు మీకు మీరు ఏం ప్రార్థన చేస్తారో మీకు తెలియదు అంటాడు బయలు రోమి రాష్ట్ర పత్రిక మీరు ఏం ప్రార్థన చేస్తారో మీకు తెలియదు మీకు ఎట్లా ప్రార్థన తెలియ మీకు తెలియదు కానీ మరి చేస్తున్నామా లేదా ప్రార్థన అంటే విఫలం అయిపోతుంది ప్రార్థన తెలియకుండా ఎట్లా మనం చేయగలం ప్రార్థన అందుకు పరిశుద్ధాత్మ సహాయం మనకు అంటున్నాడు పరిశుధాత్మ ఇచ్చినప్పుడు మన పక్షంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తాడంట అందుకు నీకు ఆత్మ కావాలా అందుకు పరసాత్మ నడిపింపు కావాలా కాబట్టి ఇప్పుడు మీరు వాటిని ఎదిరించకపోతే ఏమైందట సమస్తము నెరవేర్చిన వారే నిల్వబకు శక్తివంతులు అగినట్లు దేవుడిచ్చే సంగర్భంగా కవచమని ధరించుకుని సమస్తము నెరవేర్చాలంట ఇక్కడ నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే అది ఏందో మీకు తెలుసా సమస్తము నెరవేర్చిన వాళ్ళలాగా మీరు ఉండాలంటే ఏం చేస్తున్నారు ఈ లోకంలో మీరు ఏం నెరవేరుస్తున్నారు చెప్పండి ఆ వాక్యం అదే చెప్తుంది కదా ఏం నెరవేరుస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు తెలియక ఎట్లా జీవించగలం మనం ఉదయం లేస్తున్నే సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు మీకు తెలుసా మీకు ఒక ప్రణాళిక లేదు ఒక ప్లాన్ లేదు ఒక గమ్యం లేకుండా ఎక్కడికి పోగలరు ఏం చేయగలరు యథావిధిగా పోతున్నాము వస్తున్నాము తింటున్నాము పండు కొట్టినాం లేస్తున్నాం పోతున్నాం ఇంతేనా లైఫ్ జీవితం అది కాదంటుంది వాక్యం సమస్తాన్ని నెరవేర్చిన మీరు అంటే నిన్ను ఎందుకు ఈ లోకాలకు పంపించాడు దేవుడు ఆ పని సంపూర్ణంగా నెరవేర్చడానికి అవి నెరవేర్చనీయకుండా వాడు నిన్ను అడ్డగిస్తుండడు ఆ నాలుగు దురాత్మలు ముందు చిన్నవి వాటిని నువ్వు విజయం పొందుతావు దాని రెండవ తరం వస్తాయి వాటిని విజయం పొందుతావు అయిపోయి చెప్తే నేను వాటితో ఎదుర్కోలేకపోతున్నా అంటే మూడవ వస్తాయి మూడవీ చాలా పవర్ఫుల్ అవి అవి వచ్చి నేను బాగా శమలో అయినా నువ్వు ప్రార్థనలో వాటి మీద విజయం పొందుతావు అవేమంటే తెలుసా వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ దగ్గర దహించి అగ్ని ఉంది అసలు నేను వాడిని ఏం ముట్టలేకపోతున్నానండి అప్పుడు నాలుగవది వస్తుంది నాలుగవది మరణమే నాలుగవది వచ్చిందంటే డెత్ కాబట్టి కానీ శిల మీద దేవుడు అయిన మరణం మీద విజయం పొంది మన చేతిలో పెట్టిండి విజయం నువ్వు మరణించడానికి వీలేదు వాటి చేతిలో వాటిని నువ్వు మరణానికి అప్పగించాలా అవి మరణిస్తేనే వాక్యం ఉంది దీంతో నేను చూపించే వాక్యం కొంతకాలానికిట దయ్యాలు కూడా మరణం పొందుతాయంట నువ్వు నోడ్తని మాట్లాడితే నువ్వు చెప్పాలంట నువ్వు మరణించాల్సిందే దినమంటే అవి మరణిస్తాయంట ఏ రోజైతే నీకు ఆ సత్యం బయలుపరచబడుతుందో ఆ రోజు నుంచి నేను అటాక్ చేయవలు నేనైతే లక్షల కొద్ది దయ్యాలను నేను చూశాను లైఫ్ లా ఒకటి కాదు రెండు కాదు రకరకాల వికృతమైన మోఖాలు నేను దేనికి భయపడనిక మీదట ఎందుకంటే వాటిని నేను చూసిన కాబట్టి వాటితో నేను పోరాడినా కాబట్టి ప్రతిరోజు రాత్రి నిద్ర ఉండదు వాటితోనే కొట్లాడుతుంటాను నేను నాకు తెలుసు ఈరోజు ఏ టైంకి వస్తాయో నాకు తెలుసు ఆ టైంలో నేను ప్రార్థనలో కూర్చుంటాను ప్రార్థనలు గుర్చొని పండుకుంటే అప్పుడు దగ్గరకు వస్తాయి వాటితో పోరాడుతుంటాను నేను దేవాన్ని నాకు నీ సహాయం అవసరం నైనా నాకు అనుగ్రహించి ఆయకా అది నేను చెప్తాను ఆ దయ్యంతో నన్ను ముట్టడానికి వీల్లేదు నువ్వు అవి నేను చెప్తాను నీకు తెలుసా నాలో ఎవరు కొద్ధమ సింహముండు నాలో యూధా కొమసింహముండు విజృంభించినట్టే నువ్వు కాలిపోతావు అని నోట్లో మాట్లాడుతున్నాను దాంతో అప్పుడు విడిచిపెడితే లేకుండా అంతా విడిచిపెట్టేవాడు కాబట్టి వాటిని నువ్వు ఎట్లా ఓడగొట్టాలా ఏట్లా ఓడగొట్టండు నువ్వు అట్లా ఓడగొట్టాలా ఓడగొట్టాలంటే ఏం ఇప్పుడు మొదటిగా ఇప్పుడు చూడండి మీరేం చేయాలంట సర్వాంగ కవచము ధరించుకోవాలంట తల నుంచి అనేకాల వరకు డ్రస్ వేసుకోవాలా యుద్ధానికి బయట వాళ్ళు సైనికులు ఎట్లా ట్రేసుకుంటారు డ్రస్ అట్లా మనం వేసుకున్నట్టు మొదటిదిగా పద్నాలుగు అవచ్చాం ఏలాగా మీ నడుమునకు సత్యము అని దట్టి కట్టుకొని ఫస్ట్ పాయింట్ నడుమునకు సత్యము అనే దట్టి దట్టి అంటే బెల్ట్ బైబుల్లో బెల్ట్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ సత్యము అనే బెల్ట్ మనకు తెలిసి బెల్ట్ ఎక్కడ కట్టుకుంటాం నడుము కట్టుకుంటాం కదా బెల్ట్ ఇప్పుడు చెప్పండి బెల్ట్ ఎందుకు కట్టుకుంటారు బ్రదర్స్ అయితే చెప్తారు బెల్ట్ ఎందుకు కట్టుకుంటారు ఇన్ షర్ట్ వేసుకుంటే బెల్ట్ కట్టుకుంటారు ఓకే ఇంకా ప్యాంట్ లూజ్ కాకుండా ప్యాంట్ ఊడిపోకుండా ఇంకా వాక్యం తెలుసుకోలేను కదా ముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ కవచము బెల్ట్ అని ఎందుకు చెప్తున్నాడు బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని ఇంగ్లీష్ లో సత్యము అనే దట్టి అందరు కట్టుకోవాలి బ్రదర్సే కాదు సిస్టర్ కూడా కట్టుకోవాలి బెల్ట్ కానీ ఏ బెల్ట్ గురించి మాట్లాడుతుండో ఆ చర్మపు బెల్ట్ కాదు రోడ్ మీద అమ్మే బెల్ట్ గురించి మాట్లాడతారు ఇక్కడ ఇది ఆత్మీయమైన బెల్ట్ ఇది ఏంటంటే సత్యము బెల్ట్ అంట చెప్పండి మీ నిజంగా సత్యం బెల్ట్ ధరించండి రా నిజంగా మీ దగ్గర సత్యం చెప్పండి సత్యము అంటే ఏం చెప్పండి ఎవరు చెప్పగలరు ఏసన్న నేనే మార్గము సత్యం జీవో అన్నట్టు సత్యం అంటే ఏం చెప్పండి చాలా మాత్రం అబద్ధాలు చెప్పొద్దంటారు మోసం చేయద్దంటారు హృదయంలో ఒకటి బయటకు ఒకటి మాట్లాడద్దు అంటారు ఇవన్నీ సత్యం అంటారు కదా వాక్యంలో నీ సత్యాన్ని గ్రహించాలా ఇంతవరకు తెలియదు ఇది ఆత్మీయ పోరాటం మీకు ఎవరైనా తెలిసిందా తెలియదు ఈరోజు తెలిసింది కదా ఇప్పుడు మీరు యుద్ధంలో ఉన్నారని తెలిసింది కదా కొంచెం సత్యంకి అట్లనే పర్శువాత్మ లేకుండా నేను శక్తిమంతులు కాలేరు కొంచెం సత్యంకి వచ్చినా లేదా అట్లా ఎన్నో సత్యాలు వాటన్నిటినీ స్వీకరించకపోతే మీరు ఏ రీతిగా యథార్థంగా జీవించగలరు అది సత్యానికి సాదృశ్యం నువ్వు సత్యంలో ఉన్నావు అంటే నువ్వు యథార్థంగా జీవించినట్లు నీతిని అనుసరించిన జీవితం ఏసు ప్రభే కాబట్టి యేసు ప్రభుని జీవితం కాబట్టి సత్యాన్ని అనుసరించి జీవించడం అంటే నీ జీవితంలో సత్యానికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా దేవుని వాక్యంలోని సత్యాన్ని గ్రహించడానికి ప్రయాసపడాలా దివరాత్రులు ధ్యానించడం అంటే అర్థమేం చెప్పండి ధ్యానిస్తేనే నీకు తెలుస్తుంది సత్యం లేకపోతే ప్రతిరోజు ఎన్ని అధ్యాయులు ధ్యానించినా నీకు దొరకదు సత్యం దాన్ని ధ్యానిస్తే ప్రభువా నేను ఈ వాక్యం ధ్యానించిన ఇందులోని సత్యం నాకు చూపించి ప్రభు అంటే అప్పుడు బయలుపరచబడుతుంది పరశురాత్మ దేవా నాకు అనుగ్రహించిన ఆయన ఈ సత్యం అంటే అప్పుడు నీకు అది ఉంటది కానీ చూడండి ఈ యొక్క సత్యము నీవు ధరించిన ఈ సత్యము ఛాలెంజింగ్ ఉంటుంది ఈ లోకంలో ఎందుకంటే నీ పక్కింటో ఒక మాట మాట్లాడుతుంటాడు ఎదిరింటోడు ఒక మాట మాట్లాడతాడు నీ కుటుంబికులు నీ బంధువులు రక్షణ అనుభవం లేని వారు నిన్ను రెచ్చగొడతా ఉంటారు ఐ రెడ్స్ మన పూర్వీకులు చేస్తున్నాను ఎట్లా విడిచిపెడతాను ఇవి సవాళ్లు నీకు మనకి ఇంతమంది ఉండగా ఆ ఒక్కడిని ఎందుకు వెంబడిస్తున్నావు మాది ఎందుకు వెంబడిస్తున్నావు ఇట్లా మాట్లాడతారు ఇవన్నీ నిన్ను రెచ్చగొట్టేది అంటే నీ సత్యం నీ బెల్ట్ ఓడి పెట్టేట్టు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా బెల్ట్ ఎందుకంటే నీ నీ షర్ట్ నీ ప్యాంటు టైట్ గా నిన్ను కప్పి కప్పిపుచ్చడానికి కొరకు బెల్ట్ ఒక్కసారి బెల్ట్ పడిపోయింది అనుకోండి అన్ని లూజ్ బాడీలో నీ జీవితమే లూజ్ అయిపోతుంది అని చెప్తుండ్రు కాబట్టి నీకు బెల్ట్ చాలా ప్రాముఖ్యమైన సత్యము అనే దట్టి దట్టి అంటే బెల్ట్ ఇంత పెద్దగా ఉంటుంది వాళ్ళకి బెల్ట్ సైనికులకు ఆ బెల్ట్ ఉంటేనే వాడు కవచం ధరించుకుంటారు కదా తలకొక హెల్మెట్ ఉంటది ఈ బాడీకి అంత ఇనప కవచం ఆ కవచము ఆ బెల్ట్ హుక్ అయి ఉంటది తర్వాత వేసుకున్న ప్యాంటు వాడేసుకున్న షూస్ ఆ షూస్ నుంచి ఒక తీగొచ్చి వాడి బెల్ట్ కంటుకొని ఉంటది ఆ తీగ ఊడిపోతే షూ ఊడిపోతుంది ఆ తీగ ఊడిపోతే తలకైతే హెల్మెట్ ఊడిపోతుంది అంత ప్రాముఖ్యమైనది బెల్ట్ ఆత్మీయ స్థితిలో కాబట్టి ముఖ్యంగా చూడండి నువ్వు మొదటిదిగా ఆ వాక్యం సత్యం గురించి మాట్లాడుతుంది సత్యం అనే బెల్ట్ లేకపోతే నీకు ఈ లోకంలో ఎదురు అనేకమైన సవాళ్ళు వచ్చినప్పుడు వాడు వీడు వచ్చి నేను రెచ్చగొట్టినప్పుడు ఏం నమ్ముకున్నా వదిలేసాయి కొంతసేపరా సినిమాకి కొంతసేపరా తిందాము తాగుదాము కొంతసేపరా అక్కడ పోయి తిరిగి వద్దాము అవి ఎదుర్కోవాలంటే నేను పట్టుకుంది సత్యం అన్న స్థిరత్వము నీకు రావాలా ఇది సత్యము దీన్ని నేను కాంప్రమైజ్ కాలేదు నేను కండారా వేసిన చూసిన 92. టూల ఆయన శిలువ మరణాన్ని నేను కళ్ళర చూసిన ఇద్దరు దూ దొంగలను చూసాను నేను మోకాళ్ల మీద ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్నాను గంట అప్పుడు రాత్రి ఒంటిన్నర గంట అయితే అప్పుడు నేను చూస్తున్నా ఆయన శిలవ మరణాన్ని కాబట్టి నన్ను ఎవడు మోసగించాడు ఈరోజు ఎందుకంటే నేను కళ్ళ చూసా నేను నిద్రలో కాదు కళలో కాదు మోకాళ్ల మీద ప్రార్థనలో ఆయన నేను చూసిన శిలువ మరణం కాబట్టి నేను ఎట్టి పసులో నేను ఇక ఎవడు ఎన్ని కథలు చెప్పినా నేను నమ్మను నాకు తెలుసు ఇది జీవం దాని తర్వాత ఆయన సింహాసనాన్ని నేను చూసిన దాని తర్వాత శ్రమల కాలం ఎట్లుంటాయి మనుషులు ఎట్లా చనిపోతుంటారు మనుషులు ఎట్లా రక్తం కారుస్తూ ఏర్లే పారుతుంటాయి అవి నేను చూసినా కళ్ళారా దర్శనాథ్ తర్వాత రకరకాల దయ్యాలతో నేను పురాణ కాబట్టి నాకు తెలుసు ఇవన్నీ అనుభవాలున్నాయి కాబట్టి నేను ఏ బోధకి మోసపోను ఈ బోధ ఏ శుభ్రం నుంచి వచ్చిందా లేదా అని కష్టంగా పరిశీలిస్తా కాబట్టి నేను మోసపోను లేకపోతే ఏమవుతుంది మీరు ఇంకో స్థలం పోతారు అక్కడ విన్నా బోధింటారు ఆట మోసపోతారు అంటే రకరకాల బోదల చేత ఈ రోజు మోసపోతున్నారు అట్లా నీ వస్తువులు నీ వస్త్రాలన్నీ ఊడిపోతున్నాయి నీ శరీరం మీద వేసుకున్న అన్ని ఊడిపోయి ను దిగంబరిగా అయిపోతున్నావు ఎందుకంటే నీ బెల్ట్ పోతుంది నా బెల్ట్ నేను కాపాడుకుంటాను నా జీవితాంతం ఎందుకంటే ఇది సత్యం కాబట్టి కాబట్టి మొదటిదిగా నువ్వు స్థిరంగా జీవించాలా నీ లోకంలో నీ ఆత్మీయ పరిస్థితిలో నీ యొక్క సాక్ష్యంలో ఈ నీ ఉద్యోగ స్థలంలోనే నీ కుటుంబంలో గాని నువ్వు స్థిరంగా నిలబడి జీవించాలంటే ఈ బెల్ట్ నీకు అవసరం సత్యము అనే బెల్ట్ సత్యం అనే దట్టి నీకు అవసరం ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ నీకు బహుగా అవసరం రెండవదిగా చూడండి విభజన రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ అధ్యాయము పద్నాలుగో వర్షాల్లో మనం చూస్తున్నాము మొదటిదిగా నీ నడుము సత్యము అను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొనుడి నీతి అనే మైమరువు అర్థమవుతున్నా మీకు చెప్పండి నీతి అనే మైమరు అంటే ఏం చెప్పండి మైమారు అనే పదం వినారు ఎప్పుడన్నా మైమరు తెలుగు పదం అది తెలుగు తెలుసుకో మీకు అందరి చెప్పండి మైమరు అంటే ఏంది తెలియదా అంటే మీరు తెలుగు సరిగా చూడండి తెలుగు మర్చిపోతున్నాం ఇంగ్లీష్ లో ఏముందంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచస్నెస్ అని బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచస్నెస్ బ్రెస్ట్ ప్లేట్ అంటే ఛాతిభాగం ఛాతిభాగంలో కవర్ చేసుకోవాల్సిన కవచం యుద్ధం పోయినప్పుడు వాడు కథితని పొడుస్తాడు నీ ఛాతి భాగం గుండే గాయమైతది ఊపిరితిత్తులు గాయమైతాయి అవి గాయం కాకుండా ఉండాలంటే నీకు ఆ నీ ఛాతి భాగానికి కవచం అవసరం అని వాక్యం చెప్తుంది అన్నట్టు మనం ఎట్లా అర్థం చేసుకుంటాం చెప్పండి అది నీ హృదయాన్ని నీ జీవాన్ని కాపాడేడు అన్నట్టు ఎందుకంటే ఊపిరితిత్తులు జీవం కదా కాబట్టి నీ జీవాన్ని కాపాడేది నీ యొక్క ప్రాణాన్ని కాపాడేది అంటే నీ ప్రాణం కొట్టుకుంటుండదు ఆ గుండె కాబట్టి కాబట్టి జీవం గల దేవుణ్ణి నువ్వు స్వీకరించినవు నీ హృదయం నీతి అనే మైమరువు నీ హృదయాన్ని కాపాడుతున్నట్టు కాబట్టి నీతిగా జీవించడం అన్న విషయాన్ని కూడా మాట్లాడుతున్నానట్టు కొంచెం కష్టమే ఎందుకంటే నీ హృదయాన్ని నువ్వు నీతి అనే మయమూరుతని కప్పుకోకపోతే ఏమవుతుందంటే ఈ లోకంలో ఉన్న మోసానికి నువ్వు బానిస కావాల్సి వస్తుంది లంచగొండితనం ఎక్కడ పోయినా డబ్బులు కొడుతూ ఉంటారు ఎక్కడ మోసమే ఎవడని నిన్ను దోచకనిగా చూస్తుంటాడు నిన్ను మోసంలోకి నడిపిస్తూ ఉంటారు నువ్వు మోసపోకుండా యథార్థంగా జీవించాలా అంటే జాగ్రత్తగా జీవించాలంటే నీకు ఈ యొక్క ఆ అవసరం కవచం అవసరం ఎందుకంటే సమస్తం ఇక్కడ జరుగుతుంది నీ హృదయంలో పోరాడం నీ హృదయంలో నడుస్తుంది తలంపులన్నీ ఇక్కడ నడుస్తున్నాయి నీకన్నీ వచ్చే శ్రమలన్నీ ఇక్కడ ఇది ఇది పెద్ద యుద్ధ భూమి నీ హృదయమైనది ఒక పెద్ద యుద్ధ భూమి ఆ యుద్ధ భూమిలో దుష్ట శక్తులు దూరడానికి ప్రయత్నిస్తున్నాయి నువ్వు అందుకే కవచం వేసుకోవాల నీ రక్షణని కాపాడుకోవాలి అక్కడ కాబట్టి మనకి ఈ లోకంలో చాలా కష్టము ఒక్కసారి నువ్వు దుకానికి పోతే వాడు నిన్ను మోసం చేస్తాడు ఒకసారి గవర్నమెంట్ ఆఫీస్ పోతే వాడు నిన్ను మోసగిస్తుంటాడు లంచాలు అడుతారు డబ్బులు అడుగుతారు కాబట్టి నువ్వు సమాధాన పడుతున్నావా లోకంతో దేవుడు సాధ్యం కదా దేవుడికి సమస్తం సాధ్యం కానీ నువ్వేం చేస్తున్నట్టే నాకు త్వర తరగా అయిపోతే ఇంత పంట సరే సరే ఎంత ఇవాళ్ళు డబ్బులు అడగండి ఇస్తా అంట మోసపోతున్నాను కాబట్టి ఇవే కాదు అట్లా అనేకమైన విషయాలలో సత్సంబంధాలలో కూడా మనము మోసపోయే అవకాశం ఉంటుంది అని ఇప్పుడు చూడండి మూడవది మూడవ కవచం పదిహేనవ వచనం పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ జోడు తొడుక్కొని నిలవబడండి మీరు నిలబడాలంటున్నాడు ఎట్లా నిలబడాలంట పాదంలకు ఏం కావాలంట నీ పాదంలు ఎట్లా కవర్ కావాలని చెప్తాను సమాధానం అన్న సువార్త సిద్ధ మనసు కాళ్ళకి సిద్ధ మనసు కావాలంట చాలా కష్టం కదా మనసు ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుందా కానీ కాళ్ళకు కావాలంటున్నాడు అది కాళ్ళకు కావాలంట కాబట్టి నీ పాదంలకు సమాధాన సువార్థ సిద్ధ మనసు జోడ్లు అంటే చెప్పులు తొడుక్కొని నిలవబడండి అంటుండడు నడవంట లేదు నిలబడమంటున్నాడు కాబట్టి మీరు నిలబడాలా ఎట్లా సమాధాన సువార్థ వన సిద్ధ మనసు నీ మనసు సిద్ధంగా తయారు చేయాలంటే రెడీగా ఉండాలా నీ మనసు రెడీగా ఉండాలా దాని తర్వాత సువార్త సువార్త ప్రకటించే కాళ్ళలాగా నీ కాళ్ళని తయారు చేసుకోవాలంటే అంటే ఏంటంటే ముఖ్యంగా విశ్వాసి సమాధానాన్ని ప్రకటించే సువార్థికు లాగా ఎంతవరకు జీవించారు చెప్పండి నువ్వు సువార్త ప్రకటిస్తావా నీ జీవితానికి సమాధానం కలుగునీ ఎప్పుడైనా ప్రకటించినవా ఎవరిని ఇంటికి పోతే ప్రవ్వా ఈ ఇంటికి సమాధానం కలుగునుగానే ఎప్పుడైనా ప్రకటించినవా ఒక జీవితం ఒక ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన చేసినప్పుడు ప్రవ్వా ఈ వ్యక్తి జీవితంలో సమాధానం కలుగునుగాక అని ఎప్పుడైనా ప్రార్థించినవా నేను చెప్తున్నా మీ అనారోగ్యంగా ఉన్న వాడి దగ్గర పోయి ఏ సుకరిస్తున్నావున నీ శరీరంలో సమాధానం కలుగునుగాక అని చెప్పండి ఆరోగాలు పెచ్చుకోకపోతే అడగండి ఎందుకంటే యుద్ధం నేర్చుకున్నావు కాబట్టి ఇప్పుడు యుద్దంలో ఉన్నావు కాబట్టి వాడి జీవితంలో సమాధానం లేదంటే ఒక దురాత్మ ఉంది దాని మీద నువ్వు యుద్ధం ప్రకటిస్తున్నావు ఇది శరీరంతో కొట్లాడేది కాదు ఇది నీ నోటి మాట ద్వారా కొట్లాడేది అని చెప్తుంది ఈ వాక్యం కాబట్టి ఈ సమాధాన సువార్త నీకు బహు ప్రాముఖ్యమైన దుష్టి ముఖ్యంగా ఏందంటే నీ ఎవరికన్నా సువార్త చెప్పాలంటే నీ జీవితం నీ ప్రవర్తన ఎట్లుంది ఫస్ట్ పాయింట్ నేను గమనిస్తున్నా ఒక సిస్టర్ ఇతన్ని పక్కింటాడమా బాగా చెప్పొచ్చినావమ్మా నీ జీవితమే సరిగాలేదు చూసుకోపో నీ కుటుంబంలో నీ భర్త్ ఎట్టినో చూసుకో నీ పిల్లలు ఎట్లా చూసుకో నువ్వేం చెప్తున్నావు నాకు ఇక్కడ ఈ సిటీలో అర్థమైతుంది ఎప్పుడు మీకు నేను చెప్పేది మీరు మీ ప్రవర్తనలో ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత జాగ్రత్తగా మీరు సమాధాన సువార్త ప్రకటించగలరు నిలబడలా ఆ సువార్తలో నిలబడాల అందుకు నిలబడమని చెప్తుంది ఆ చెప్పులు సమాధానకరమైన సువార్తకు సంబంధించింది సిద్ధ మనసు చెప్పులు అంటే సిద్ధ అంటే ఏం చెప్పాడు చెప్తారు సిద్దమన్స్ అంటే రెడీ సిద్ధం అంటే రెడీ రెడీనెస్ నీ మైండ్ ఎప్పుడు రెడీగా ఉండాలా సమాధానాన్ని ప్రకటించడం అనుకో డిస్టర్బ్ కావద్దు కొన్ని ప్రాంతాలు లేనప్పుడు హాస్పిటల్లో పోయి చాలా మంది సిక్కుంటప్పుడు హాస్పిటల్కి పోతే ప్రార్థన చేయని ఒక్కసారి హాస్పిటల్ అడుగు సమాధానం ఉండదు ఎందుకో తెలుసా నీ పక్క నించే పోతుంటే శవాల్ ఏడుస్తూ ఉంటారు ఫినిష్ నీ మైండ్ ఏమైతుంది ఇంకా నువ్వేమో ఒకరికి సువార్త ప్రకటించకపోతున్నావు వీడి జీవితంలో సమాధానం కలిగిన గాక ఈమె జీవితంలో సమాధానం కలిగిన గాక ఐసీలో ఉంటారు ముక్కు కాదు ఉంటుంది నువ్వు పోవాలా నీకు ఇంకా సమాధానం ఉంటుంది చెప్పండి నీకే సమాధానం అవుతుంది నువ్వు వాళ్ళకి ఎట్లా చెప్తావు సమాధానం ప్రకటించాలా కదా ఎలా ప్రకటిస్తావు చెప్పండి అంత భయంకరంగా ఉంటుంది క్రైస్తవ జీవితం కానీ నేను అందరికీ మా సేవకులకి మా చర్చిలో ఉండే సేవలకు చెప్పుకుంటా బ్రదర్స్ సిస్టర్స్ మీరు హాస్పిటల్స్ పోయినప్పుడు ఫస్ట్ పాయింట్ నేను మీకు చెప్తున్నా పరిసరాలను బట్టి డిస్టర్బ్ కావద్దు నీ పక్కన ఏమున్నా నువ్వు డిస్టర్బ్ కావద్దు వాళ్ళు ఏడుస్తున్నా ను వినద్దు అది అయిపోయింది చనిపోయిన వాడి గురించి ఏడవద్దు అంది వాక్యం కానీ వాళ్ళ అన్యులు వాళ్ళని చూసి నువ్వు ఏడవద్దు ఆ శవాన్ని చూసి నువ్వు మనసులో డిస్టర్బ్ కావద్దు నువ్వు ఎందుకు వచ్చినావు ఆ పని కొరకు సిద్ధ అంటే అది అర్థం ఆ పని కొరకు వచ్చినవు అదే దృష్టిలో పెట్టుకుని పోవాలా నువ్వు ఐసియుల్సి వస్తుంది నీ పేషెంట్ అక్కడ ఉన్నాడు నువ్వు వాడికి పోయి ప్రార్థన చేయాల్సి వస్తుంది నీ జీవితంలో సమాధానం కలుగుని గాక వాళ్ళ లోపలికి రానియర్ సెక్యూరిటీ గార్డ్ లోపల రానియాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడి లోపల కోడానికి సిద్ధంగా ఉన్నావా చాలా మంది తొంభై శాతం మనుషులు లోపల పోలేరు ఎందుకు తెలుసా ఐసీలకు ఎవ్వని రానియరు డాక్టర్లు నర్సులు తప్ప మళ్ళీ నువ్వు నేను పోతే ఎందుకంటే నేను డాక్టర్ పంపిస్తారు నేను డాక్టర్ని పలాని డాక్టర్ని నిమ్స్ హాస్పిటల్ అంటే ఎవరైనా పంపిస్తాను ఎవడు ఆపడ్డాను కానీ మళ్ళీ నువ్వు పోనావు నా పక్షంగా నువ్వు పోతున్నావు నేను ఆడతాడునా నిన్నెట్లా ఆపుతాడు నువ్వు చెప్తావా నువ్వు చెప్పలే కదా అబద్ధం నేను డాక్టర్ నేను నువ్వు అబద్దం చెప్పలేవు కదా అబద్ధం చెప్తే కార్యం చేయగల అక్కడ అప్పుడు నువ్వేం చేయాలంటే ఏది మార్గం ప్రవ్వా ఐసీలకు పోవాలా నేను ఆ వ్యక్తి తల మీద చేయిబెట్టి ప్రార్థన చెయ్యాలా లేకపోతే వాడి జీవితంలో సమాధానం రాదు వాడు విడుదల పొందాడు ఐసీ నుంచి బయటికి రాడు మృత్యు మీద విజయం పొంది బయటికి రాడు వాడు రావాలంటే నేను ఎట్లనే లోపల అడుగు పెట్టాలా నేను ఏం చేయాలా ప్రభు అంటే ఆయన మంచి ఆలోచనిస్తా లేదా నేను ఫాస్టన్ అంటే పంపారా ఎందుకు పంపారు చెప్పాలా డాక్టర్ అని చెప్పాలా సిస్టర్ అని చెప్పాలా ఫాస్టన్ చెప్పాలా లేకపోతే అక్కడ ఒక వ్యక్తి ఎవరున్నారా తెలుసుకోవాలా ఈ ఈ హాస్పిటల్లో నాకు పరిచయం వ్యక్తులు ఎవరు అందుకు మీకు పరిచయాలు అవసరం ప్రతి ఒక్కరు ఫోన్ నంబర్ ని తెలుసుకోవాలా ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయం అయితే వాడికి ఫోన్ నంబర్ తెలుసుకోవాలా కంప్లీట్ చేసుకోవాలా ఫోన్స్ చేయాలా ఓ పలాని హాస్పిటల్ బ్రదర్ పనిచేస్తాడా పలాని హాస్పిటల్ రిజిస్టర్ పనిచేస్తా వాళ్ళ నంబర్స్ తీసుకోవాలా ఎవడు తెలుసు నీకు ఆ రోజు ఒకరోజు అక్కడ పోయే అవకాశం నీకు వస్తుంది ఇప్పుడు అర్థమవుతుంది మీకు సంబంధాలు ఎందుకు ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవితంలో ఇది యుద్ధ భూమి నీకు ఇతర సైనికులతో పాటు కూడా సంబంధం అవసరం వాళ్ళు నీకు మార్గం చూపిస్తారు నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిన నాతో పాటు ఒక వ్యక్తి వచ్చాడు మంచి సేవకుడు కానీ ఆయన లోపల రాణిస్తలేరు మళ్ళీ నేనేం చేయాలా సరే మీరుండండి నేను పోతా వాడు వింటుండే సెక్యూరిటీ గార్డ్ మీరుండండి నేను పోతా అయితే నేను పోతే సార్ ఎవరు సార్ మీరంటే అమ్మ నేను నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ నమ్మా అంటే ఒక్కడి నుంచే మాగండి సార్ అని లోపల నుంచి ఇంకోవాలి పిలిచే ఆ అమ్మాయి నర్స్ అంటే అమ్మాయి వచ్చి నర్స్ అమ్మ నా పేరు పాలని డాక్టర్ నమ్మ నేను నిమ్స్ హాస్పిటల్ చెట్టు రెండుసార్లు లోపలికైనా తీసుకుపోయింది చిన్న పాప ఇంతే చిన్న పాప బ్రెయిన్ సర్జరీ అయింది ఆ పాపకు ఐసీలుంది కళ్ళు మూసుకుంది ముక్కు పెట్టాడు నేను పోయి తల మీద చేపట్టి ప్రాణిస్తున్నా లేక నుంచి లేసిపో ఇంటికి ఏ సుక్రీస్తున్నాను నీకు తర్వాత నేను వచ్చేసిన చాలా కాలమేనాక ఒక ఫంక్షన్ లో తల్లిదండ్రుల పిల్లలు తీసుకొచ్చారు ఆ ఫంక్షన్కి నేను పోయినా ఫంక్షన్కి నాకు తెలియదా వస్తానని తల్లిదండ్రులు వచ్చిన యొక్క ఆ పాపని తీసుకొని బ్రదర్ ఇదిగో మీరు పాప మీరు వచ్చి ఆ రోజు ప్రార్థన చేసినట్టుగా ఇదే పాప లేసి కోమాల ఉన్న అమ్మాయి లేసి బయటకొచ్చి అర్థమవుతుందా ఏ మార్గం అయినగా నువ్వు సిద్ధ నీకుంటే చాలు దేవుణ్ణి నడిపిస్తాడు లోపలికి నువ్వు సిద్ధంగా ఉన్నావాయి రోజు ప్రార్థనలో సిద్ధంగా ఉన్నావా సిద్ధ మనసు సువార్త అయిన సిద్ధ మనసు అనే లేకపోతే నీ సమయం వృధా నీ కాలం వృధా అయిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రక్షణనే సమాధానం ఒకడి జీవితంలో రక్షణ సందేశం చెప్పడమే సమాధానం ఏ శవ్ నిన్ను సొంత రక్షణ స్వీకరించు ఆయననే నీకు సమాధానం ఇస్తాడు ఆయనే నేను స్వస్థపరుస్తాడు ఆయన నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు నీటి సమస్యలు అనేటి నీకు ఆరోగ్యం ఇస్తాడు నీ జీవితాన్ని ఆశ్రయిస్తాడు నీ ఆర్థికంగా నిన్ను మెరుగుపరుస్తాడు నువ్వు పోగొట్టుకునే అన్ని ఏడు మార్లు తిరిగి పొందుకుంటావు అన్న సువార్తని నువ్వు చెప్పగలవు ధైర్యంగా లేకపోతే బురద ఎన్ని సంవత్సరాలు ఇట్లా కూర్చుపోండి నీకు ఏం కాదు కాబట్టి నాలుగవదిగా రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము పదహార వచనం ఇవన్నీ కాకుండా ఏం చేయాలి మీరు విశ్వాసము అను డాలు పట్టుకొనుడి విశ్వాసము అనే డాలు డాలు అంటే షీల్డ్ ఇప్పుడు యుద్ధం పెట్టిన సైనికుడు ఎడమ చేత్తో షీల్డ్ పట్టుకుంటాడు డాలు పెద్ద తల నుంచి ఇంతవరకు ఉంటుంది దాని ఇట్లా వాడు కత్తి కత్తితో మాట్టుకుంటప్పుడు దాన్ని ముందు పెడతాడు ఎవరన్నా బాణం వేస్తే దాని ముందు పెడతాడు ఆ బాణం వచ్చి దానికి రుచుకుంటాడు కాని మనిషిని కాపాడతాడు కాబట్టి సైతాను బాణాలు నీ మీద పడకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలంట విశ్వాసం అనే డాల్ పట్టుకోవాలి షీల్డ్ దీల్డ్ ఆఫ్ సైత్ అని చూసినా కాబట్టి ఇది బహు ప్రాముఖ్యమైనది అయితే మీరు అన్నచ్చు వాడేసే బాణాలు ఎట్లుంటాయి బ్రదర్ సిస్టర్ వాడేసే బాణాలు ఎట్లుంటాయి శత్రు బాణాలు ఎట్లుంటాయి వాడి కత్తి ఏంది వాడి డాల్ ఏంది వాడి బాణాలేంది మీకు తెలుసా అనుమానాలు ఆలస్యాలు ఇవి జరుగుతాయా లేవా అవిశ్వాసం ఏం చెప్తుంది నిన్న అంతటనే మాట్లాడతాడు నా సమస్యలో ఆయన ఉంటే నీకు తెలుస్తుంది కదా ఆయన తెలుస్తుంది కదా నా సమస్య నీకేం తెలుసు బ్రదర్ అంటారు చాలా మంది కదా కానీ నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను సేవకులకి ఉన్నని సమస్యలు ఎవరికి ఉండవు ఎందుకు వాడు ఆ సమస్యను అనుభవించినాకనే ఇతరులు ఆ సమస్యను అనుభవిస్తే ఆ బాధ వాడికి తెలుసుకోవట్టి ప్రార్థిస్తాడు మీరు అనొచ్చు నీకేం బాధలు ఉన్నాయి నేను పడినన్ని బాధలు మీరు ఎవరు నేను పొందినన్ని నేను అనుభవించినంత రోగాలు మీరు ఎవరు అనుభవించలేదు పదిహేను సంవత్సరాలు నేను రోగాలు అనుభవించిన శరీరంలో పదిహేను సంవత్సరాలు అనుభవించిన ప్రభున స్వస్థపరిచింది నాలుగు సారు మరణం నోట్లోకి పోయి బయటకొచ్చింది యాక్సిడెంట్స్ రెండు సార్లు ఎలక్ట్రిక్ షాక్ రెండు సార్లు ఆల్మోస్ట్ చనిపోతున్నాయి ఇంకా నేను రభు బయట కాబట్టి నాకు తెలుసు మరణం అంటే ఎంత బాధకరమైందో పెద్ద కేక వేస్తున్నా మరణంలో జీజస్ అని పెద్దగా కేక వేస్తే విడిచిపెట్టింది ఎలక్ట్రిక్ షాక్ ఎలక్ట్రిక్ అది అది పట్టుకుంటే విడిచిపెట్టేది యాక్చువల్గా మాడి మసైపోతారు కానీ ఆ దినం దేవుడు నన్ను నడిపించింది ఎందుకు అంటే ఆ సత్యాన్ని ప్రకటించడం కొరకు విశ్వాసమనే డాలు పట్టుకుంటే వాడు ఎన్ని రకాల అనుమానాలు నీలో పెట్టిన ఎన్ని రకాల కుయుక్తులు నీ మీద ఉపయోగించినా గాని ఎన్ని రకాల మోసాలు నీ మీద ఉపయోగించిన గాని నువ్వు చలించవు నువ్వు భయపడవు ఇది ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇది అవుతుందో కాదో హాస్పిటల్కి వచ్చిన ప్రార్థన చేస్తున్నా ఈ బ్రదర్కి స్వస తొస్తో కాదు అన్న అనుమానం నేను నెట్టాడుతుందా వాడి బాణం అది నీ విశ్వాసం ఏమైంది నేను నా విశ్వాసం ముందు ఈ అనుమానం పనిచేయద్దు ఎందుకంటే విశ్వాసం అనే వరాన్ని దేవుడు నాకు ఇచ్చిండు కృపర్లు ముఖ్యమైన వరం అది వరం నాకు ఇచ్చిండు దేవుడు నేను అనుమానించాను నాకు తెలిసి బ్రదర్ బయటకు వస్తారా లేదా కొన్నిసార్లు దేవుడు దేవుడికి ఆత్మ చెప్తాది ఈయన టైం అయిపోయింది ఈయన టైం అయిపోయింది ఈమె టైం అయిపోయింది ఈ బడ్డ టైం అయిపోయింది దేవుని ఆత్మ స్వరం వినిపిస్తూ ఉంటుంది నీకు ఆత్మ ఉంటే ఆ వినిపిస్తా స్వరం నువ్వు అంతలా పరుషాత్మ దేవ మాట్లాడు ఈ వ్యక్తి విషయంలో ఏంది ఈయన టైం అయిపోయింది ఈయన విమర్శించబడలా చివరిగా నేను చెప్పు ప్రార్థన చెయ్యి పాపాలు ఒప్పుకోమని చెప్పు దేవా ఈయన ఆత్మని నీతో కూడా పరదేశంలో చేర్చుకోపోవ్వా అని ప్రార్థన చేయమంటాడు నా జీవితంలో అట్లా ఎన్నో కేసులు నేను చూసిన ఐసీలు ఉన్నప్పుడు కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ప్రవ్వా ఏమని ప్రార్థన చేయాలి ప్రవ్వా అంటే ఈ బిడ్డ టైం అయిపోయింది ఈ బిడ్డ నా దగ్గర రానియకుండా దుష్టు అడగిస్తుండు నువ్వు ప్రేయర్ చేయి విడుదల కల్పించి దుష్టి శక్తుల నుంచి విడుదల కల్పించి ఇతను నా సన్నిధికి ప్రార్థన చెప్పి చెవుల్లో ప్రార్థన చేస్తా నా పేరు సో నేను ఇద్దరికి వచ్చిన ఏ శికరి నీ ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు చెయ్యి ఈ లాస్ట్ మూమెంట్స్ ఏసు ప్రవ్వా నా పాపములు ఒప్పుకుంటున్నా నేను ఎన్నో పాపాలు చేసిన జీవితాంతం నా ఇష్టానుసారంగా జీవించిన కానీ ఈ దశలో నా శరణం నాకు సహాయపడతలేదు ప్రవ్వా నన్ను క్షమించినైనా నన్ను నీ నేడు నా ఆత్మని నీ సన్నిధికి చేర్చుకో ప్రవ్వా నా పాపములు క్షమించినైనా నీ సన్నిధిలో నాకు ఒక అవకాశం ఈ ప్రవ్వా నాకు కొంత స్థలం ఈ ప్రవ్వా అని ప్రార్థన చేసి ఏ ఆమేన్ కృష్ణ అమ్మం నా ఆమెని ప్రార్థన చేసి నాకు తెలుసు ఏ టైం అయినా చనిపోతాడు వచ్చిన గంటకి మళ్ళా ఫోన్ వస్తుంది ప్రజలు మీరు చాలా ప్రార్థి చనిపోయింది లేదా పొద్దున మీరు నేను ప్రార్థన చేసిన పొద్దున చనిపోయి నాకు తెలుసు ఏ టైంలో ఎవరు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు తప్ప ఎవరినికై బయలుపరిచారు ఇది పోరాటం చివరి వరకు ఆ ఆత్మ నరకానికి పోనియకుండా నువ్వు పోయి పోరాడుతున్నావు అది నీకు ఇచ్చిన పిలుపు ఈ సత్యం నీ గ్రహిస్తే నీ జీవితం ఇట్లుండదు నిర్ నిర్లక్ష్యమైన జీవితంలో నువ్వు ఎప్పుడు జీవించవు ఎప్పుడు వ్యక్తిగత స్వార్థం కొరకు మనం జీవిస్తున్నాం కానీ ఇప్పుడు ఉండమన్నట్టు నీకు పని అప్పగించబడింది అది సంపూర్ణంగా నెరవేర్చుకున్నాకనే నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు కాబట్టి మన మన ప్రాంతంలో మనకు అవిశ్వాసం కలిగించేవి ఎన్నో ఉంటాయి ముఖ్యంగా ఏం తెలుసా అన్నిలు అన్నిలు బాగా అభివృద్ధిలోకి వస్తా ఉంటారు రక్షణ అనుభవం పొందని వారు నాన్ క్రిస్టియన్స్ అట్టం కదా క్రైస్తవులు కాని వారు ఎంతగానో అభివృద్ధి పొందుతుంట తెలుసా రవ్వా నేను నేను నమ్ముకున్నాను కదా నాకేమిచ్చినావు వాడు చూడ ఎట్లా బిల్డింగ్లు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు కార్లు బిద్దెలు మేడలు వాళ్ళకి మస్తు డబ్బు బిచ్చలు జీవిస్తారు అని నీకు అనుమానం తప్పకొస్తుంది కదా స్కూల్ పిల్లలు అడగాల క్రైస్తవులు కాని పిల్లలు క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నారు మీరు అయితున్నారా తలకై దించుకుంటున్నావు కిందికి వాళ్ళు గోల్డ్ మెడల్స్ గోల్డ్ మెడల్స్ సంపాదించుకుంటున్నారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నారు పెద్ద పెద్ద కాలేజీలు పోతున్నారు డాక్టర్లు మేనేజర్లు ఇంజనీర్లు అవుతున్నారు మళ్ళీ నువ్వెందుకు కావట్లేవు అడిగినావు ఎప్పుడన్నా దేవుణ్ణి ఇది యుద్ధం ఇది యుద్ధం వాళ్ళ తన పొరాల నేను కూడా ఫస్ట్ క్లాస్ తా పాస్ కావాలా అన్న ఆశ రావాలా నేను ఏం చేయాలా ప్రభువా దేవుడు చూపిస్తారు మార్గం అప్పుడు నువ్వు స్టార్ట్ అవుతావు అట్లా నీ విశ్వాసము కాపాడబడుతుంటది నువ్వు విజయం వదువుతుంటావు లేకుంటే ఏ నువ్వేం చదువుతావు తల్లిదండ్రులే అంటారు పిల్లలు ఏ వీడేం చదువుతాడు వీడికి బుద్ధే లేదు వీడికి తెలివే లేదు ఇట్లా తల్లిదండ్రులే శాపాలు పెడతారు ఇక్కడ చర్చిలో క్రిస్టియన్స్ అట్లా ఉండొద్దు మనం పిల్లల గురించి మనం మంచి మాట ఏ నువ్వు బాగా చదువుతావు నువ్వు బాగా చదువుతావు మా పిల్లలు ఫస్ట్ క్లాస్ అండి అన్నిట్లలో వాడు వింటూ ఉంటాడు పక్కనకి వెళ్ళి మీ పిల్లలు మా పిల్లలు క్లాస్లో ఫస్ట్ క్లాస్ అండి అంటాడు వాడు ఫస్ట్ క్లాసే రాడు కానీ నువ్వు వాడు ఫస్ట్ క్లాస్ అండి విశ్వాసంలో మీ పిల్లలు ఫస్ట్ క్లాస్ ఆ బ్రదర్ అంటే ఆ వాళ్ళు ఫస్ట్ క్లాస్ స్టేట్ ఫస్ట్ సిటీ ఫస్ట్ కాలేజీ ఫస్ట్ అన్నిట్లలో ఫస్ట్ వాళ్ళు అని మీరు చెప్తుంటే నీ విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరుస్తావు నీ నోట్ల నుంచి వాళ్ళు జరుగుతుంది నేను చెప్తున్నా అనుభవం నా కుటుంబంలో అర్థమవుతుందా ఫెయిల్ పిల్లల్ని పాస్ చేసింది గవర్నమెంట్ నేను ప్రార్థన చేసి ప్రతిరోజు ఊదా ఎట్లా పాస్ కాలదు ప్రార్థన చేసిన ఒక ఐదు గంటలకి మూడు సబ్జెక్ట్ ఫెయిల్ అయిన జవాబు వచ్చింది నీ విశ్వాసమైన డాల్ పగిలిపోయిందా ఏమైంది నువ్వు ప్రార్థన నా విశ్వాసమైన డాల్ ఎప్పటికీ పగలదు ఫెయిల్ అయిందా అంతేనా మళ్ళా పాస్ అవుతారు అని నేను మటుకు విడిచిపెట్టలేదు ప్రార్థన మళ్ళా ప్రార్థన రాత్రి వంటి గంట మళ్ళా పొద్దున గంట ఆ వారంలో జవాబు వచ్చింది గవర్నమెంట్ మూడు సబ్జెక్ట్స్ పాస్ అయిన పిల్లల ఫెయిల్ అయిన పిల్లని పాస్ చేస్తుంది ఒకటే వారం పిల్లలు మూడు సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిన పిల్లలందరినీ గవర్నమెంట్ పాస్ చేస్తుంది అని రూల్ వచ్చింది చెప్పండి నీ విశ్వాసం ఏమేం ఓడిపోయిందా పాస్ అయిపోయింది అమెరికాకు పోతున్నాడు చదువుకొని అర్థమవుతుందా కాబట్టి నా సొంత తలంపులు నేను ఉపయోగించలే అది నేను మీకు చెప్తున్నా ప్రార్థనలో విన్నవించుకున్నాను ప్రభు నేను ప్రార్థన చేసిన నాకు అనుమానం లేదు అనుమానం లేని ఒక దయ్యం నాకు తెలుసు దాన్ని బంధించిన నేను అనుమానించను వాడచ్చి చెప్తాడు వాడు ఒక బాణం వేస్తాడు ఒక వ్యక్తి ద్వారా అరే వాల్ ఫెయిల్ అయినారు పిల్లలు ఫెయిల్ అయినారని ఒక బాణం నువ్వు అనలా బాణమా నువ్వు నన్ను ఏం చేయలేవు ఎందుకో తెలుసా ఆ బాణం కూలిపోతూడు వాళ్ళు పాస్ అయితారు పాస్ కావాల్సిందే కాబట్టి నీ మీదకి అనేకమైన అనుమానపు బాణాలు వాళ్ళు విడుస్తా ఉంటారు ఫెయిల్యూర్స్ అనే బాణాలు విడిచిపెడతారు విఫలం అనే బాణం విడిచిపెడతారు అవన్నీ కూలిపోవాల్సిందే నువ్వు నీ డాలు ఎంత స్ట్రాంగ్ ఉంది చెప్పండి అయితే యుద్ధాలలో నేను గమనించిన ఏంటంటే ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే వాడు మనిషిని కొట్టని ప్రయత్నించారు శత్రువు డాలును కొట్టి ప్రయత్నిస్తాడు డాలుని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే డాలు ముక్కలు చేస్తే నీ తల నుంచి కాలవరకు కనిపిస్తూ ఉంటది వాడి శత్రువుకి కాబట్టి వాడు సునీస ఎక్కడో కొట్టొచ్చినవి కానీ నువ్వేం చేయాలా నీ డాలుని ఎంత గట్టిగా పట్టుకుంటే అంత మంచిది దాన్ని చేతులకి వెళ్ళి ఏ రోజైతే నువ్వు చేతుల నుంచి విడిచిపెడతావో డాల్ ఫినిష్ నీ పని యుద్ధంలో అంటే ఏ రోజైతే నువ్వు విశ్వాసాన్ని విడిచిపెడతావో నీ పని ఫినిష్ ఎంత కష్టమున్నా ఎన్ని శ్రమలున్నా విశ్వాసాన్ని మట్టుకు విడిచిపెట్టదు అది నిన్ను పై నుంచి కింది వరకు కవచ్చంలాగా నీ ఎదుట అది విశ్వాసం వాడు ఎటువంటి అనుమానాలు పెట్టినా ఎటువంటి బాణాలు వేసినా ఎటువంటి కష్టాలు పెట్టినా అవి వచ్చి పడిపోతే గాని నిన్ను తగలవు నీ హృదయని దాన్ని కొట్టిన చూస్తాడు నీ తలను కొట్టి చూస్తాడు నీ కాలం కొట్టిన చూస్తాడు నీ నడుమును కొట్టి చూస్తాడు బాణాలతో అందుకు అవన్నీ అవసరం అని ఇక్కడ తుదపు చేరండి ముఖ్య ముగిస్తున్న నేను వాక్యాన్ని ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం చదవండి ఎవరన్నా మొదటిదిగా శిరస్థానం రక్షణ అనే శిరస్తానం అంటే హెల్మెట్ అంటారు మన దేశంలో మన కాలంలో హెల్మెట్ అంటే ఊరికనే అర్థమైతుంది మనుషులే బండి నడిపించే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తుంది కదా అందరు గవర్నమెంట్ రూల్ ఎందుకంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు హెల్మెట్ ఉంటే నీ తల కాపాడబడుతుంది ఎందుకంటే నీ మెదడు దెబ్బ తగలదు మెదడు దెబ్బ తగిలితే ఏం చేయలేరు డాక్టర్స్ కాబట్టి హెల్మెట్ ఉంటే నీ తలకి దెబ్బ తగలకుండా గాయం కాకుండా రక్తం కారకుండా కాపాడుతుంది అంటుంది ఆత్మీయ స్థితిలో చూడండి ఈ హెల్మెట్ అనేది నీకెంత ప్రాముఖ్యమైన చెప్తుంది నీ మనసుని నీ మైండ్ ని కాపాడుతుంది ఏంటది నీ రక్షణ రక్షణ అనేది మైండ్ కి సంబంధించిందని చెప్తుంది అది వాక్యం కాబట్టి ఈ రక్షణ నీకు ఒక నిరీక్షణ ఇస్తది స్థిరత్వం ఇస్తది దేని విషయంలో నేను చింతించడానికి వీల్లేదు నా దేవుడు నా పక్షంగా ఉండడు అన్న ఆ యొక్క ధైర్యాన్ని నీకు ఇస్తుంటది అన్నట్టు ఈ శిరస్తరణం అందుకు తలకి శిరస్తరణం అవసరం అంటే రక్షణ అవసరం రక్షణ తలకి సంబంధించిందని చెప్తుంది వాక్యం కాబట్టి ఈ రక్షణ అనుభవం ఉన్నంత వరకు ఇక్కడ చూడండి నీ మైండ్కి ఏమైతుంది తెలుసా నీ మైండ్ మీదనే వాడు కొడతా ఉంటాడు ఇప్పుడు నువ్వు ప్రార్థనలో కూర్చుంటావు నీ మైండ్ ఎక్కడికో పోతుంటది పోతుందా లేదా వంటగది పోవాలనా పక్కింటి తలుపు కొడుతున్నాడా న్యూస్ పేపర్ వచ్చిండ పాలో బయట కూడా తలుపు కొడుతుంటాడు నీ మైండ్ అంతా తగ్గబోతుంటది అని పొద్దున లేచి నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ మైండ్ ఏసుపుర మీద కేంద్రీకరించుకుందా లేక అటు ఇటు శబ్దాలు వింటుందా ఆ టైంలోనే శబ్దాలు అయితుంటాయి నా గర్ల్స్ తెల్లవారుజాములో శబ్దాలు అయితే ఉంటాయి నువ్వు ప్రార్థనలో ఉంటావు నీ పక్కన కూడా శబ్దాలు చేస్తా ఉంటాడు మోటార్ సైకిల్ పోతుంటాయి ఆటోలు పోతా ఉంటాయి అవన్నీ నేనే డిస్టర్బ్ చేస్తా ఉంటాయి కానీ నువ్వేం చేయాలి చెప్పండి నీ రక్షణకి అవి ఆటంకాలు ఈ లోకపు తలంపులు మనుషుల తలంపులు మనుషుల ఆలోచనలు అవన్నీ నీకు ఆటంకాలు అందుకే నీ తలకి శిరస్తానం అవసరం చెప్తుంది ఈ వాక్యం నీ ముగించే దశకు కాబట్టి తలకి శిరస్నానం నీకు చాలా అవసరం అంటే నీ తలంపులకి ను చోటు ఇవ్వకుండా నీ భావోద్రేకాలకి నువ్వు ను ఇవ్వకుండా నీ మనసుని క్రీస్తుకి సమర్పించుకోవడం క్రీస్తు మనసుని నువ్వు పొందుకోవడం అది నీ యొక్క రక్షణ అనే శిరస్నానానికి సాదృశ్యం కాబట్టి నీ రక్షణను కాపాడుకోవాలంటే నీ మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా ఏసు ప్రభుకి సమర్పించుకోవాలా యేసు ప్రభు జ్ఞానంలో అభివృద్ధి నేర్చుకోవాలా ఈ లోపపు జ్ఞానం కాదు మనకు కావాల్సింది ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందాలి అందుకే రోజు కనీసం ఒక రెండు మూడు అధ్యాయాలు దేవుని వాక్యాన్ని ధ్యానించాల అప్పుడే నువ్వు బైబుల్ వాక్యంలో బలపడతావు కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే బైబుల్లో ఎక్కడ ఏముందో తెలియని క్రైస్తవులు ఉన్నారు సేవకులే నేను చూసిన నేను ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు పరిచరలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతుంటాను కదా ఫాస్టర్లకే తెలియదు ఎక్కడుందో అనుకుంటే ప్రవ్వా ఈ పాస్టర్ కి బైబుల్లో ఎక్కడ ఏముందో తెలియదు ఎట్లా సేవ చేస్తాడు అందుకే ఓడిపోయాడు యుద్ధంలో బైబిల్లో ఎన్ని పుస్తకాలు తెలియదు పాత నిబంధన పుస్తకాలు ఏమైనా తెలియదు కృత నిపులు ఏముంది ప్రవక్తలు ఎవరో తెలియదు ఏమి తెలియదు బైబిల్ గురించి తెలియనప్పుడు నువ్వు నువ్వు ఎట్లా సేవకుని అయినా ఎట్లా క్రైస్తవ జీవితం భయంకరంగా ఉంది రోజు కాబట్టి చూడండి ఇది బహు ప్రాముఖ్యమైన విషయం కులశీల పత్రిక మొదటిలో ఏమిందంటే ప్రభువు జ్ఞానమందు వర్ధిల్లుట దేవుని చిత్తం నీకు ఏసుల గురించి ఏం తెలుసు ఎక్కడ వర్ధిలేను అంటే సమృద్ధి గల జ్ఞానం నీకు ఉందా ఏసులో సంబంధించి ఆయన సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్నవాడు ఆయన దేవుడు సరాసరి కాబట్టి నీకు ఆ జ్ఞానం ఉందా చూడండి అంత అభివృద్ధి పొందాలంటుంది అందుకు నీకు ఆ యొక్క రక్షణ శిరస్థానం చాలా అవసరం నీ మైండ్ ని డెవలప్ చేసుకోవాలా ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా ఏ ఉద్యోగం సంపాదించుకోవాలా ఏ చదువులు నాకు అవసరం ఎంతకాల నేను నిరుద్యోగిగా ఉండాలా నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలా నా కాళ్ళ మీద ఆ జ్ఞానం అవసరం నీకు కాబట్టి ఈ వాక్యం అదే జ్ఞాపకం చేస్తుంది ఈ లోకం నేను ఎట్లా బ్రతకాలా ఆత్మీయ స్థితులని ఎట్లా బ్రతకాలా ఆ జ్ఞానం నీకు అవసరం చివరిగా ఏ పదిహేడవ వచ్చిన ఆత్మ వలనైనా ఖడ్గం అది ధరించుకోవాలా నీ చేతిలో కుడి చేతిలో కట్గం ఉండాలా ఎందుకంటే శత్రు మీద విజయం పొందాలంటే వాడిని చంపాలంటే నీ చేతిలో కట్గం ఉండాలా సైతాను శక్తులని చంపాల వాడి అనుచరులని వాడి దురాత్మలని నువ్వు చంపాల వాటిని నీ కథితో చంపగలవు నువ్వు కాబట్టి నీ కథితో వాటిని చంపాలంటే నీ చేతిలో కత్తి ఉండాలా ఏందా కత్తి ఇక్కడ ఏమంటుందంటే ఆత్మ వలనైన కడ్గం అంటే కత్తి కదా ఆత్మ వలన ఖడ్గము అంటే ఇంగ్లీష్ లో ద సోడ్ ఆఫ్ ద స్పిరిట్ అని ఉంది వచనంలో కాబట్టి సోడ్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఆత్మ వలన దేన్ని సూచిస్తుంది అంటే దేవుని వాక్యాన్ని సూచిస్తుంది నీ దగ్గర ఎంత వాక్యం ఉంటే అంత పవర్ఫుల్ కత్తి నువ్వు ప్రార్థన చేస్తే దయాలు నువ్వు రాకముందే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నేను నా అనుభవం చెప్తున్నా ఒకరింటి దయ్యం పట్టిన వాడు అన్నాడు నాకు చెప్పలే బ్రదర్ మీరు అర్జెంట్ మా ఇంటికి రావాలంటే నేనూ నాకు వాళ్ళు ఎప్పుడు కాస్త నేను సాయంత్రమే వస్తాను అనేసి సాయంత్రం బయలుదేరినా సాయంత్రం బయలుదేరినా దయ్యము భయంకరంగా అరుస్తుంది ఆ వ్యక్తిలో ఉండి ఎవ్వరు వాడిని కంట్రోల్లో ఇంట్లో కనీసము ఏడెనిమిది మంది ఉన్నారు యువనస్తులు కూడా ఉన్నారు ఎవరు వాడిని పట్టుకోలేకపోతున్నారు దయ్యం అంత పవర్ఫుల్ దయ్యం ఉంది వాణిలో ఎవడో మంత్రం చేసిన వాడికి అయితే నాకు తెలియదు నేను ప్రార్థన చేసుకుని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్దానని నడుచుకుంటా పోతాను వాళ్ళ ఇంటికి ఏదో ఉట్టుగా కుటుంబం పిలిచింది సమస్య అంటే ప్రార్థన చేసుకోదాం అనుకున్నాను కానీ ఎప్పుడైతే నేను అక్కడ వాళ్ళ ఇంట్లోకి ఇంకా అడుగు కూడా పెట్టలేదు నాకు తెలియదు కూడా ఏం జరుగుతుంది ఇంట్లో ఆ తలుపు దగ్గర నా చెప్పులు విడిచి జస్ట్ ఇట్లా నేను అడుగు పెట్టను దన్న పడిపోయాడు ఆ వ్యక్తి దయ్యం అంటే దయ్యం అప్పుడే విడిచిపెట్టేసింది కదా నేను ఇంకా లోపల అడుగుపెట్లే నాకు తెలుసు వచ్చేసిండు వీడనేసి మీకు అర్థమవుతుందని నేను చెప్పే మాట నీ స్థితి అట్లా ఉందా ఈరోజు నువ్వు ఎక్కడ అక్కడ దయ్యాలు మనిషిని విడిచిపెట్టిపోతున్నాయా ఇంకా తల మీద ముందే రోగాలు విడిచిపెట్టిపోయినాయి ఎన్నో కేసులు అటువంటి స్థితికి నువ్వు ఎప్పుడు ఎదగలవు అది ఇచ్చిండే శక్తి నీకు అధికారం ఇచ్చిండే దేవుడు మళ్ళీ నువ్వు ఏ అనుభవపూర్వకంగా చూసినావు చెప్ప క్షణమే విడిచిపెట్టినయా ఒక హెచ్ఐవీ పేషెంట్స్ ఎయిడ్స్ పేషెంట్ ని మోసుకొని వచ్చి ఒక రోజు నాకు గుర్తుంది చాలా సవాలు సంవత్సరాల క్రితం చేతుల మీద మోసుకొచ్చి సన్నగా అయిపోయింది అబ్బాయి అబ్బాయి కరెక్ట్ పొడుగుట్టడు కానీ సన్నగా అయిపోయింది పక్కగా మోసుకొచ్చు ఏమైంది ఈయనకి అంటే పబ్లిక్ లా చెప్పలేరు కదా ఆయన రోగం ఈయన చానా కాలం నుంచి ఇట్లానే ఉన్నాడు బ్రదర్ అంటే నేను ట్రాన్ చేస్తే అప్పుడు నాకు అర్థమైంది పరిశురాత్మ దేవుడు నీకు ఏ సమస్య ఉందో చెప్తాడు ఈ స్థలంలో నువ్వు అంటే నీకు కూడా చెప్తాడు అక్కడ ఉంటే చెప్పాడు ఇక్కడ నిలబడు నువ్వు నీకు చెప్తాడు అలాంటి వ్యక్తి జీవితం ఏంది ప్రభు అంటే చెప్తాడు ఏం చేయాలి ప్రభు చెప్తాడు ఈ బ్రదర్ కి నేనేం చేయాలి ప్రభు ఈ సిస్టర్కి నేనేం చేయలే ప్రభు అంటే అనే మార్గం చూపిస్తాడు ఆ తలం పీవగానే ఆ తలంపు నేను పాటించే చల్లిపోతాను అక్కడి నుంచి ఇంకటి అది విడదల ఇది ఈ పోరాటం లేదు క్రైస్తవ జీవితం లేదా అందుకొరకు ప్రభు మమ్మల్ని నడిపిస్తుంది ఇక్కడికి అనేక ప్రాంతాలకి చెప్పు వాళ్ళకి వాళ్ళు విజయం పొందలేని స్థితిలో ఉన్నారు నిష్ఫలమైన జీవితంలో ఉన్నారు ఫలించలేని జీవితంలో ఉన్నారు దుఃఖంలో ముంగిపోయినారు పోయి వాళ్ళకి వెలుగొచ్చిందని చెప్పు ఈరోజు మీ జీవితంలో వెలుగొచ్చిందని చెప్పు మాట్లాడు నేను చెప్తున్నాను అది మీకు ఈ జీవితంలో వెలుగొచ్చింది ఈ పోరాటంలో మీరు ఈ సత్యని గ్రహించగలిగితే మీరు విజయం పొందగలరు కాబట్టి వాక్యాన్ని వాడడం నేర్చుకోవాలా నువ్వు ప్రార్థనలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలా సైతాన్ శక్తు పోరాడతూ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలా ఈ దయ్యం ఎట్లా పోతుంది ప్రార్థన ద్వారా పోతుంది ఉపాస ద్వారా పోతుంది వాక్యం కాబట్టి వాక్యం విడిచిపెట్టి పోవాల్సిందే దయ్యం అది నీ విశ్వాసం కాబట్టి ఎంతకాలము ఈ మతపరమైన జీవితంలో విరుంటారు ఆత్మీయతలో పోరాడడం నేర్చుకోవాలా నీ చేతిలో వాక్యం వాక్యమే ఖడ్గం కత్తి అది దాంతోను శత్రువుని ఓడగొట్టగలవు అందుకు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు ఒక ఒక హెచ్ఐవీ పేషెంట్ చనిపోయే స్థితిలో ఉంటే నేను పోయినా అక్కడ ఇది రెండవ పేషెంట్ ఇది అయితే ఆ పేషెంట్ వచ్చాడు మోసుకొచ్చారు నేను తలమీద చేయబెట్టి ప్రార్థన చేసిన మూడవ రోజు మంచిగా లేచి తిరుగుతుండ మోసుకొచ్చిన నీ ఆటోలో మూడవ రోజు ప్రార్థన చేసినాక మూడవ రోజు మంచిగా తిరిగి లేచి అందరితో పాటు సేవకు పోయి చూసిండ్రా ఇది సాధ్యం ఇది ఇది సాధ్యం కానీ మీరు ఆత్మీయ స్థితిలో ఆరితగా ఎదుగుతే సాధ్యం లేదు కాలక్షేపం చేస్తే నా లైఫ్ ఇట్లనే ఉండిపోతుంది అంటే ఇట్లనే ఉండిపోతుంది మీరు ముగించుకుంటారు మీ లైఫ్ అయిపోతుంది సమాధి తోటలోకి వెళ్ళిపోతారు మీరు మీరు అట్లా పోవడం ఇష్టం లేదు నేను చెప్తున్నాను ఈ కాబట్టి చివరిగా ఒకటి వాక్యాన్ని చెప్పించేసి నేను ముగించేసుకుంటాను ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక ఆరవ ధ్యామం ఎనిమిదవ వచ్చినం కాబట్టి మొదటి ముఖ్యంగా ఆరు కవచాలు ధరించుకోవాలా ఎవరు చెప్పగలరు మొదటిది ఎవరు చెప్తారు మొదటిది సత్యం దట్టి ఫస్ట్ పాయింట్ ఇవన్నీ రాసుకోవాలి అందుకే బుక్ పెమ్ని తెచ్చుకోవాలి చర్చికి సత్యము అనే దట్టి ఫస్ట్ పాయింట్ రెండవది నీతి అనే మైమరువుడవది పాదంలకు సమాధానకరమైన సువార్త అను సువార్తను సిద్ధమైన జోళ్లు కాళ్ళకి చెప్పులు తర్వాత నాలుగవది విశ్వాసమను టాలు యిదవది రక్షణను శిరస్తానము ఆరవది ఆత్మ వలన అయిన ఖడ్గము ఏడవది చివరిగా ఇప్పుడు నేను చెప్పేసి ముగించేస్తా చూడండి తల నుంచి ఆరికాలు వారికి అన్ని పెట్టుకోమన్నాడు హెల్మెట్ పెట్టుకోమన్నాడు అదేంటి నీతి అనే మైమరువు రెస్ప్లెట్ దాని తర్వాత నడుమునకు దట్టి దాని తర్వాత కాళ్ళకి సిద్ధ మనసును జోళ్లు ఇవన్నీ పెట్టుకొని అంటే తల నుంచి అరికల వరకు అన్ని అవన్నీ ధరించుకొని ఇప్పుడు యుద్ధానికి పోవాలా అంతే కదా సైనికుడు అన్ని ధరించుకున్నాక ఏం చేయాలా యుద్ధానికి పోవాలా యుద్ధం ఏందో తెలుస్తా మీకు అది చూపించేసి నేను వాక్యాన్ని ముగిస్తాను చూడండి ఎఫ్ రాష్ట్ర ఆరవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం చెప్పండి చదవండి ఎవరు చదువుతారు ఈ యుద్ధం ఏంది చెప్పండి ఆ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలకముగా ఉండి మరియు నేను మాట్లాడు రెండే విషయాలు ఇక్కడ యుద్ధం అంటే ఏదో చెప్తుంది ఇక్కడ ఇందులో మొదటిదిగా ఈ కవచం ధరించుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయమంటాడు ప్రార్థననే యుద్ధం అర్థమైతుందా ఏం చెప్తుందంటే హెల్మెట్ ధరించుకోండి నీతి ఏంటది రక్షణ అనే శిరస్త్రాణము నీతి అనే మైమరువు సత్యమను దట్టి సిద్ధ మనసు జోళ్లు ఎన్ని పోగొట్టుకున్నారు ఆరు మొత్తం ఆత్మవలైన ఖడ్గము విశ్వాసం డాలు ఇవి ఆరు ఈ ఆరు కవచాలు ధరించుకొని ఏడవది ఏం తెలుసా యుద్ధం చేయండి ఏందా యుద్ధం మోకాళ్ళ మీద ఉండడం ఈ సత్యం నీకు అర్థమైతే నువ్వు యుద్ధము మానవ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తావు అర్థమవుతుందా నువ్వు మోకాళ్ళ మీద ఉండడం వానికి ఇష్టం లేదు ఎందుకంటే వానికి తెలుసు ఈ యుద్ధం ఇటువంటిదే ఈ లోకపు యుద్ధం చెయ్యని అండి వాళ్ళ మోకాళ్ళ నొప్పులునేమో ఏం పర్లేదు సార్ నాకు ఒకసారి యాక్సిడెంట్ అయింది కొన్ని సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ చనిపోవాల్సింది బ్రతికినా మోకాళ్ళు మొత్తం అరిగిపోయినైనా ఆ యాక్సిడెంట్ లో మీద రాసుకుంటూ పోయింది మీద మొత్తం అరిగిపోయి మాంసం కనిపిస్తుంది ఎముక అనిపిస్తుంది అది మొత్తము బతకడానికి ఆరు నెలలు పట్టింది నా ఇప్పుడు చెప్ప నేను మోకళ్ళ మీద ఎట్లా ఉండగలను కష్టం కదా సమ్మర్థించుకుంటాం మనం నేను అటువంటి మోకళ్ళ మీద ప్రార్థన చేసిన అర్థమైతుందా ఈ రోజు కూడా నేను గంట సేపు మోకాల మీదే ఉంటాను గంట గంట నరసేపు మోకాళ్ళ తిమ్మిరులో పట్ట ఒకప్పుడు తిమ్మిరులో పట్టాడు ఇప్పుడు పడతలేదు మోకాళ్ళు రాళ్ళలాగా అయిపోతాయి కొంతకాలానికి నేను చెప్తున్నా ఈ ప్రార్థన గురించి బ్రదర్ భక్త సే చనిపోయినప్పుడు ఆయనకు స్నానం చేపిచ్చినప్పుడు మోకాళ్ళు రాళ్ళలాగున్నాయంట మార్టిన్ లూథర్ కింగ్ గొప్ప దైవచనుడు ఆయన చనిపోయినప్పుడు ఆయన బాడీ తీసి ఆయన ఇల్లంత కడిగినప్పుడు ఆయన ఎక్కడ మోకాళ్ళ నుండి ప్రార్థన చేసిండో ఆ బండలు రంధ్రాలు పడ్డాయి అంట గుంతలు పడ్డాయి అంట ప్రార్థన పరుడు నీకు అర్థమవుతుందా వాళ్ళు తెలుసుకున్నారు యుద్ధం అంటే మోకాళ్ళ మీద ఉండడం అనేది రాత్రి అంతా మీద ఉండగలవా నేను సవాల్ చేసినట్టే నా పరిస్థితి ఏం చెప్పండి నేను ద్వేషధారకుని మీరు రాత్రులు రాత్రులు ప్రార్థన చేసేవాడిని ్రదర్స్ గురించి సిస్టర్స్ గురించి రక్త సంబంధకులే కాదు బయట గురించి కూడా ప్రార్థన చేస్తే అట్లా ఇది భారం ఇది ఇది యుద్ధం ఇది నిన్ను సైనికులాగా క్యాప్టెన్ లాగా పెట్టిండు నువ్వు సైని సేవకునివి సేవకురాలు నువ్వెంత ప్రార్థన చేయాలా నీ సంఘ సభ్యుల గురించి బ్రదర్ సిస్టర్ గురించి ప్రార్థన చేస్తానండి మా చర్చిలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తా ఒక్కొక్కరి సమస్య నాకు తెలుసు వాడికి ఏ సమస్యలు ఉంది వాళ్ళ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయి అవన్నీటిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తా మోకాళ్ళ మీద సరే నేను నేను అడుతలేను మీ మోకాళ్ళు నాకు చూపే నేను ఎప్పుడు అడుతలేనండి మిమ్మల్ని మీ మోకాళ్ళు ఎట్లున్నాయో తెలుస్తాయినా అంటే మీ ప్రార్థన జీవితం ఎట్లందో తెలిసిపోతుంది మోకాళ్ళు చూస్తే రాళ్లాగైనాయా పొండ్లైనయా లేక నల్లగా అయిపోయిందా ఇంకే నల్లగైపోతాయి మోకాళ్ళ మీద ఉండేది వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేసుకుని నల్లగా గడ్డలు గడతాయి మోకాళ్ళు గడ్డలు కడతాయి ఎవరు చెప్పలేరు ఎందుకంటే అనుభవం ఉండదు కాబట్టి ఈ అనుభవం లేని వాడు ఎట్లా చెప్పాలి కదా ఆ విషయాలు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తుతకు ఏ చేయాల్సిన పనేది మీరు ప్రతి విధమైన ప్రార్థన ఇదే యుద్ధ పోరాటం అన్ని ధరించుకోవాలా తలకి స్థిరస్నానం ఉండాలా రక్షణ అనే ఉండాలా నీతి మైమరుగు ఉండాలా నడుమునకు సత్యం దట్టి ఉండాలా విశ్వాసం అనే డాల్ ఉండాలా ఆత్మల ఖడ్గముండాలా సిద్ధమైన సరే జోళ్ళు ఉండాలా అన్ని ధరించుకొని మోకాళ్ళ మీద ఉండాలా ఇది ఆత్మీయ పోరాటం మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చెయ్యకపోతే ఎంతసేపు ప్రార్థన చేయాలా బ్రదర్ అన్నీ బ్రదర్ అరే అట్లెట్ల అయిపోతాయి ఎన్నో ఉన్నాయి ఇంకా సమస్యలు అన్నీ ఎక్కడ అయిపోయినాయి వాటన్నిటినీ ఎదుర్కోవాలి బ్యాటరీ అయిపోయినట్టుంది కదా కాబట్టి వాటన్నిటినీ నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలనేది వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి కాబట్టి అటువంటి పరిచయంలో ప్రభువు మిమ్మల్ని నడిపించాలని మనం ప్రార్థన కొంతసేపు మోకాళ్ళ మీద కూర్చుందాము సరే గంట సేపు మోకాళ్ళ మీద కూర్చున్నా చెప్తానే మీకు జస్ట్ కొంతసేపు కూర్చోండి వాక్యాన్ని ముగిస్తున్నాం మనము ఆత్మీయ స్థితిలో దాని బ్యాటరీ అయిపోయిందా తీసేసి ఆ ఛార్జింగ్ చేయాలని లూజ్ అయిపోయిందా దుష్టుడు ఇటువంటి వాక్యాన్ని ఆపనికి ప్రయత్నించాడు గాని లాస్ట్ కి మనమే విజయం పొందిన బాలియా నేను మీకు ఇందాక ఎందుకు చెప్పినానంటే ఈ విషయాలు ఈ ఈ చర్చలో చెప్పబడుతున్న ప్రతి వాక్యాన్ని రికార్డింగ్ చేస్తున్నాం ఈ రికార్డింగ్స్ ని మేము ఇంటర్నెట్ లో పెడతాం మీకు పంపిస్తాం లింక్ ఇక్కడ రాని వాళ్ళుంటారు చూస్తుండరా వాళ్ళకి ఆ లింక్ మెసేజ్ పంపండి వాట్సాప్ లనో ఏదో రూపంగా పంపండి వాళ్ళు వింటర్ వాళ్ళు అరే నేను ఎంత నష్టపోయినా ఈ రోజు రాకపోవడం వలన అని వాళ్ళు తెలుసుకుంటారు పశ్చాత్తాపడతారు ఎడుస్తారు నెక్స్ట్ వీక్ వస్తారు వింటర్ అభివృద్ధికి వస్తారు అట్లా అనేకుల జీవితాలలో ఇది కార్యం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చెప్పబడ్డ ప్రతి వాక్యం మేము రికార్డ్ చేసి ఇంటర్నెట్ లో పెడతాం ఎక్కడి నుంచైనా మీరు వినొచ్చు ప్రపంచంలో ఎంతమంది వింటున్నారు మన వాక్యాలు వాక్యాలు విని వాళ్ళు విడుదల పొందుతారు కానీ మనం పొందుతలేదు ఇది నీ కొరకు చెప్పబడిందా అక్కడో లండన్ లో వాళ్ళొకరు చెప్పబడుతుందా అక్కడెక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు వింటున్నారంటే వాక్యాలు అక్కడెక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు వింటున్నారంటే వాక్యాలు వాళ్ళ చెప్పబడిందా మీ చెప్పబడిందా మీరు వింటలేరు వాళ్ళు వింటున్నారు వాళ్ళు బాగుపడుతున్నారు చూడండి ఈ వాక్యం ఎవరికైనా వర్తిస్తుంది కాబట్టి మీరు స్వీకరించి దాని నుంచి లాభం పొందండి అనేకుల జీవితంలో దాన్ని ఆశీర్వాదకరంగా మీరు పంచుకోండి అటువంటి కృపరు మీకు అని చెప్పుకోలు చెప్తాం ప్రవ్వా నన్ను పరిశీలించినైనా ఈ ఒక ఆత్మీయ పోరాటంలో నా పరిస్థితి ఎక్కడుందినైనా ఒక్కసారి నన్ను పరిశీలించవ్వా చేతులెత్తి దేవునికి మందాలు చెప్తాం ప్రవ్వా నన్ను పరిశీలించినైనా నా హృదయాన్ని పరిశీలించు ప్రవ్వా నేను ఈ యుద్ధంలో ఏం చేస్తున్నా రోజుకి ఎంతసేపు యుద్ధం పోరాడుతున్నాను మనుషులతో కొట్లాడుతున్నానా నేను ఈ నాలుగు రకాల దుష్ట కొట్లాడుతున్నానా పౌలి విషయాన్ని హెచ్చరించండి ప్రవ్వా మీరు ఆ నాలుగు దురాత్మలతో పోరాడుతున్నారు ఒకసారి చెప్పండి ప్రవ్వా ఈ నాలుగు దురాత్మలతో మేము పోరాడుతున్నాంనైనా మాకు విజయం అనుగ్రహించండి మీ యొక్క పరిశుధాత్మ ద్వారా వాటిని గ్రహించలాగనా వాటి మీద విజయం పొందలాగన మీ యొక్క నడిపిపు మాకు దేండి ప్రవ్వా అవి ఎటువంటి దురాత్మలైనా పరలేదు ప్రవ్వా అవి ప్రధానులైన గాని అధికారులైన గాని అంధకార సంబంధులైన గాని లోకనాథులైన గాని వాటన్నిటి మీద మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వాటిని మేము ఓడగొట్టాలా మా జీవితాంతం మేం వాటిని ఓడగొట్టాలా అనేకుల జీవితాలలో వాటిని ఓడగొట్టాలా అటువంటి నేర్పు మాకు అనుగ్రహించండి మీరు మాకు యుద్ధాన్ని నేర్పుతన్నారు నేర్పండి ప్రవ్వ మీరు చేతులకి పోరాటం నేర్పుతన్నారు నేర్పండి ప్రవ్వా ఈ దినం మేం ప్రతి దశలో ప్రతి విషయంలో దుష్ట శక్తుల మీద విజయం పొందాలా ప్రతి అపవిత్రాత్మ మీద మేం విజయం పొందాలా వాటి మేము యుద్ధాన్ని ప్రకటించినాం ఈ దినం మేము యుద్ధాన్ని ప్రకటించినాం వాటన్నిటిని మేము ఓడగొట్టాలా ప్రవ్వా మా నడుమునకు దట్టి సత్యం దట్టిని లపరచండి అదే రీతిగా ప్రవ్వ నా రక్షణ అనే శిరస్థానాన్ని బిగబెట్టండి అది నేను పోగొట్టుకోకుండా నా జీవితాంతం కాపాడుకోవాలని అదే రీతిగా ప్రవ్వా నీతి అనే మైమరువు గట్టిగా పెట్టుకులాగానే సహపడండి శత్రువు నా ఛాతీ భాగం బాణాలు కొట్టినప్పుడు అనుమానాలు కల్పించినప్పుడు అవిశ్వాసం కలిగించినప్పుడు నా నీతి అనే మైమరువు నన్ను కాపాడుతుంది అందుకు దాన్ని బలపరచండి అదేవిధంగా ప్రవ్వా సిద్ధ మనసు అన్న నాకు అనుగ్రహించు ప్రవ్వా అవి నేను విడిచిపెట్టకుండా జీవితాంతం వాటిని ధరించుకొని నేను నిలబడల్లా మీ కొరకు ఈ లోకంలో నిలబడల్లా మీ కొరకు నిలబడల్లా మనుషుల కొరకు నిలబడల్లా సంఘస్థల కొరకు నిలబడాలా మా కుటుంబంలో కొరకు నిలబడాలా మా బిడ్డల కొరకు నిలబడాలా మా తల్లిదండ్రుల కొరకు మేము నిలబడాల ప్రార్థిస్తున్నాం ప్రవ్వా విశ్వాసమనే డాలు బలపరచండి నాయన విశ్వాసమనే వరం మాకు అనుగ్రహించండి ప్రవ్వా మేం అనుమానించొద్దు మిమ్మల్ని వాక్యాన్ని అనుమవించద్దు ప్రవ్వా ఈ వాక్యాన్ని నేను స్వీకరిస్తున్న నీ నా హృదయ భద్రపరచండి ఈ వాక్యమే నా విశ్వాసాన్ని బలపరుస్తుంది కాబట్టి సైతాను బాణలేసినప్పుడు నేను నా జీవితాన్ని కాపాడుకుంటా నా మనసుని నేను కాపాడుకుంటా నా చాతి బాగా నేను కాపాడుకుంటా నా నడుము బాగా నేను కాపాడుకుంటా నా కాళ్ళని నేను కాపాడుకుంటాను సహాపడు ప్రవ్వా నైనా నా కుడి చేతిలో ఆత్మ వల్ల నా ఖడ్గముంది ప్రవ్వ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలా ప్రతిరోజు బైబిల్ వాక్యాలు చదవాలా అందులో దాన్ని ధ్యానించాలా అందులోని సత్యనినే నేను గ్రహించాలా బలపడాలా ప్రవ్వా అప్పుడు నేను యుద్ధానికి ఇద్దామన్నట్టు ప్రవ్వా ప్రవ్వ చివరికి నేను నా మోకాళ్ల మీద ఉండి ప్రార్థన చెయ్యాలా ప్రతి సమస్య గురించి ప్రార్థన చేయాలా నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలా నా పిల్లల గురించి ప్రార్థన చేయాలా నా భవిష్యత్తు గురించి ప్రార్థన చేయాలా నా ఉద్యోగం గురించి ప్రార్థన చేయాలా నా ఆర్థిక స్థితి గురించి ప్రార్థన చెయ్యాలా నాకు ఒక గృహం అనుగ్రహించండి నైనా నాకు ఒక మంచి జాబ్ అనుగ్రహించండి ప్రవ్వా ప్రతి అప్పులని క్యాన్సిల్ చేయండి ప్రవ్వా భవిష్యత్తులో మమ్మల్ని ఆశ్రయించండి ఉన్నత స్థితికి లేవనెత్తండి ప్రతి చోట మీ కొరకు సాక్షగా నిలబెట్టండి ప్రవ్వా ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాం ప్రతి అనారోగ్యం నుంచి మాకు విడుదల కల్పించండి ప్రతి అవిశ్వాసాన్ని గద్దిస్తున్నాం ప్రతి అవిశ్వాసం నుంచి మాకు విడుదల కల్పించండి సంపూర్ణంగా మీ మీద ఆధారపడిలాగన ఈ యుద్దంలో మాకు సహాయపడండి ప్రవ్వా ప్రతి విషయంలో ప్రార్థించాలా చిన్న విషయంలో ప్రార్థించాలా పెద్ద విషయంలో ప్రార్థించాలా మా కోరికే కాదు ప్రవ్వా విజ్ఞాపన ప్రార్థనలు మేము చెయ్యాలా సంఘస్థుల గురించి ప్రార్థన చేయాలా ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థించాలా మా దేశం గురించి ప్రార్థించాలా మా అధికారుల గురించి ప్రార్థించాలా మా ప్రైమ్ మినిస్టర్ గురించి మేం ప్రార్థించాలా మా చీఫ్ మినిస్టర్ గురించి మేము ప్రార్థించాలా మా యొక్క పార్లమెంటేరియన్స్ గురించి ప్రార్థించాలా ఎమ్మెల్యేస్ గురించి ఎంపీస్ గురించి ప్రార్థించాలా అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించవ్వా ఈ దినం ప్రవ్వా మీ యొక్క సంతోషంతో మమ్మల్ని పంపండి ప్రతి చోట ప్రవ్వా మీ కొరకు మేము అంగీకారం మీ నీతి సత్యాన్ని ప్రకటించే సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం పాసినవా ఇలా పట్టుకోలే పాట పాడుతుండగా దేవుని కానుకలని దేవుని కానుకలు అర్పించుకుందాం ేవాని సన్నిధి కాంతిలో అర్పితుమున్న హృదయం అన్న పాట పాడదం కొత్త పాట ఇది దేవాని సన్నిధి కాంతిలో అర్పితు నా హృదయం నా పాపములు మన్నించి నన్ను శుద్ధి చేయుము ના પાપ મુલુ મનીંચે નનુ શો દી ચેયુમ દો કંબુ તો કનીટીતો વિલા પિંચુ ચુનાનો દો કંબુ તો કનીટી� vilapin chojannanu daya chu pinannu karunjumoo nee ni prematho nanno daya chu pinannu karunjumoo nee ni prematho nanno devaa నిసన్ని అర్వినయం నా పాపములుందించి నన్ను శుద్ధియు పాములు నన్ను శుద్ధి చెయ్యు ee lok papamulo nichechi vandinchabadiunnano ee lok papamulo nichechi vandinchabadiunnano ના બંદ કમુલનુ વિરી પેંચુમુ ની દ�rોવ લો નડુવા. ના બંદ કમુલનુ વિરી પેંચુમુ ની દ�rોવ નડુવા. હ arpinto na hrudayam da papam un manninchii nanu shudicheyo mo da papam un manninchii nanu shudicheyo mo నా కేమైనా మార్గములో తిరిగి చెడిపోతీని నా కష్టమైనా మార్గములో తిరిగి చెడిపోతీ నీ కనిమాగములను వీరచి ఎన బాదలు నే పొంది నీచ కనిమాగముల వీరచి ఎన బాదలు నే పొంది దేవాని సీనికా హృదయం daapapamunumaninchi Na nannushudicheyo Na bho daapapamunumaninchi nannushudicheyo bho papam bulo వసిజితి ఏ మంచి లేదు ప్రభు పాపం దివసి ఏ ప్రభు నాయ వేదకినను పాపం వే ను పాపం బెనబడు దేవారి సన్నిధి కాదయం నా పాపను మంది చే నన్ను శోతి చే పరిషో తరగతి తండ్రి మీకు వనరాలు అయినా మహోనతులకు దేవ మీకే కృతజ్ఞతరిపించుకుంటున్నాం ప్రభావ ఉదయం నుంచి మమ్మల్ని కాచి కాపాడడానికి మీకు ఎంతో వననాలను అయినా మిమ్మల్ని స్థుతించలాగన మిమ్మల్ని మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ మా జీవితంలో మరొక దినం ఇటువంటి అనుగ్రహించినందుకు మీకు ఎంతో కృతజ్ఞతరిపించుకుంటున్నాం అదే విధంగా ప్రభావ ఇక అర్మింపబడ్డ ప్రతి కానుక గురించి మేము ప్రార్థిస్తున్నాం అయినా ఈ కానుకలని ఆశ్రయించండి అనేకుల జీవితాలలో ఓ ప్రవ్వా అద్భుతాలు జరుగులాగనా స్వస్థతలు జరుగులాగా ఆహారం పొందుకొనిలాగా వాడబట్టుకు సాయపడమని ప్రార్థిస్తున్నాం అదే విధంగా ప్రవ్వా వచ్చిన వారి జీవితాలలో విశేషమైన అద్భుతకరం జరిగించండి ఈ రోజు చెప్పబడ్డ ప్రతి వాక్యాన్ని వారి జీవితంలో ఫలింపజేయండినైనా ఇది మరోసారి మర్చిపోకుండా సైతాన్ని దొంగిలించుకొని పోకుండా ఓ ప్రభా దాన్ని కాపాడమని మేము ప్రార్థిస్తున్నాం వారందరినీ మీ రక్తం క్రిందికి మేము తీసుకుని వస్తున్నాం దినం మీరే కాచి కాపాడండి ఇది ఆత్మీయ పోరాటం యుద్దం ప్రార్థన ఎందుకు చేయలేకపోతుందో క్రైస్తవులు తెలుస్తుంది ప్రభా ఈ రోజు ఒక ఐదు నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని స్థితిలో అందుకే ఓడిపోయినారు ప్రభా యుద్ధాలలో కాబట్టి నేను ఈ దినం తెలుసుకున్నాం మేము ఎట్లా యుద్దం పొరడాల మోకాళ్ల మీదనే యుద్ధం వాక్యం మేము నేర్చుకున్నాం నైనా కాబట్టి ఎక్కువ ప్రార్థనలో సమయం గడపాలా ఎక్కువ వాక్య ధ్యానంలో గడపాలా మా సాక్షాని మేము కాపాడుకోవాలా ఎక్కడ అనుమానం వస్తే ఆ అనుమానాన్ని వాక్యంతోనే పారదోలాలా అటువంటి జీవన విధానము శైలి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వచ్చిన వారందరి గురించి ప్రార్థిస్తుండగా వ్యక్తిగతంగా వారి జీవితంలో అద్భుతకరలు జరిగించండి స్వసతలు జరిగించండి ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ డబుల్ మెజర్ తిరిగి పొందుకునేలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీ మైమార్దంలో పెట్టుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం దయించండి కృపౌర్లు అనుగ్రహించండి ఆత్మ ఫలం అనుగ్రహించండి ప్రతి చోట మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకుని మమ్మల్ని అందరినీ మీ రాఖర వరకు పరచుకోండి ప్రతిరోజు ఈ యుద్దము ఉదయం యుద్దము రాత్రి యుద్దం కాబట్టి ఈ యుద్దంలో విజయం పొందుతాం ఎందుకంటే మేం యుద్ద శురులం ప్రవ్వ మేం ఈ లోకంలో ఉన్నదే యుద్దం చేయడానికి వచ్చినాం కాబట్టి తెలిసి తెలియక కొంతమంది యుద్ధానికి వచ్చినారు కానీ ఈ రోజు మేము తెలుసుకుని యుద్దం చేస్తున్నాం కాబట్టి విజయం మాదే మేము భయపడము అనుమనించము ఎట్టి పరిస్థితుల్లో వెనకంచే మేము సైనికులం క్రీస్తు పక్షంగా కాబట్టి నైనా ఈ విజయము బిల్లకు మేము ప్రకటిస్తున్న విధానం ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించి మమ్మల్ని మీ రాక వర్షపరచుకోమని యుగ సమాప్తి అంచెలో ఉండగా మీరు తిరిగి లోకాలకు వచ్చినప్పుడు దేవదూతలకి మీరు తీర్పు తీర్చేదలని వాక్యం సెలవిస్తుంది కాబట్టి తీర్పు తీర్చేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత పరిశుద్ధంగా ఉండాలనో మీరు మాకు హెచ్చరిస్తున్నారు మేము అటువంటి పరిస్థితులు కలిగి అపవిత్రతను అసహించుకొని సమస్తాన్ని పెంటకు ఉపగించుకొని మీకొరకు నిలబడే బిడ్డలుగా తయారు చేయమని ఈ రాను యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మెన్ మార్నాథసువా త్వరగారం జయం ప్రవేశనామే జయం ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాదికరీలకు నాశనం తండ్రిని కార్యంలో నిరంతరం జయం జయం జయం తండ్రి ఆమెన్ మన ప్రవేణ ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైండును గాక ఆమెన్ అందరికి ప్రైజ్లా ఎవరికైనా ప్రార్థన అవసరం ముందుకు రావచ్చు వశిస్త వాంఛన తీర్చండి కుటుంబంలో శాంతి శ్రద్ధ చేయండి యుద్ధానికి సిద్ధపరచమని ఏ సార్థాం తండ్రి ఆమె ప్రభావ వీడిని ఆశ్రయించండి తన హృదవంచం తీర్చండి ప్రభా మేము యుద్ధంలో ఉన్నప్పుడైనా ఈ యుద్ధంలో ఘన విజయం దండి తండ్రి ఎక్కువ ప్రార్థనలు గడపాల సమయము వాక్యం గడపాల సమయము సాక్ష్యం చెప్పాల ప్రభావ అనేకలకి ఈ యుద్ధం ఆత్మీయ పోరాటం తండ్రి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించి ఘన విజయం పొందుటకు సహాయపడమని వీరు ఏమేమి పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి పొందుకోవాలని సహాయపడమని యేసు క్రిస్ అం తండ్రి జీసస్ హృదవంఛను తీర్చండి ఆరోగ్యం రక్షణకరం జరిగించండి భాష పొందుటకు సహాయపడండి మీ కొరకు సాక్షన్ తండ్రి ఆమెను ఎక్కువసేపు ప్రార్థనలో గణప గడుపులాగా ఇది యుద్ధం కాబట్టి ప్రార్థన చేయకపోతే యుద్ధంలో ఓడిపోతాం ఎగ్జామ్స్ లో ఓడిపోతాం ప్రభావ మేము ఓడిపోకుండా ఎక్కువసేపు ప్రార్థనలు గుర్చాలాము కళ్ళ మీద సహాయపడండి నేను ప్రార్థన నేర్పండి పరిశోధన నడిపి దేయండి అదే రీతిగా వాక్యంలో బలపరిచియడం గొప్ప సేవలో తయారు చేయమని ప్రదర్శన ఎందుకు కొడుతున్నావు ప్రార్థన చేస్తుంటే తప్పు కదా సిస్టర్ హృదయం తీర్చండి ఇది ఆత్మీయ పోరాటం అయినా ఈ పోరాటంలో ఘన విజయం అనుగ్రహించండి తన బిలకొరకు పక్షంగా యుద్ధం చేస్తుంది ప్రభావ యుద్ధంలో తండ్రి బిడ్డ గొలపరచండినైనా అభిషేకం తెచ్చండి ఆకాశపు హరలోకపు దర్శనాలు తెచ్చండి దూతలతో సంభాషించాలా దేవ మీ సన్నిధికి వెళ్ళి మీతో సంభాషించాలా అనేకమైన విషయాలు నేర్చుకుని ఈ లోకాలకు వచ్చి చెప్పాలా అటువంటి పరిచయాలు నడిపించమని ఆర్థికంగా మెరుపరచమని ప్రదేశం తండ్రి ఆమె శిస్టర్ నాశించండి బాప్స సిద్ధపరచండి త్వరగా మీ కొరకు సమాధాన మీ కొరకు జీవించాలా మనుషుల మాటలు వినద్దు ప్రవ్వ మీ మాట వినాల ప్రభావ త్వరగా సిద్ధ పడులాగానే సహాయపడమని ఏ సన్న ప్రాష్టం తెలియర్ జీజస్ ఆశ్రయించండి పళ్ళకండి తన చదువులో సహాయపడండి రేచం మీకు సాంస్కృతి ఎగ్జామ్స్ తెచ్చామని ఏ సన్న ప్రాష్టండి ఆమెన్